స్తోత్రం ప్రభ నయన ఏసే మా ప్రభ నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవాయసే మభ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభా ఉంటే నీ కొరకు దేవాయసప్రభ ప్రతి ఒక్క యువులను మాకు బట్టి స్తోత్రం మా ప్రభ దేవాయసే ని గణపరిచ భాగ్యం మాకు బట్టి స్తోత్రం మా ప్రభా ఈ రోజు దేవా చూడకుండా ఎంతో మంది దేవ మన మనం సజీలకల నుంచి నుంచి ఇప్పటి వరకు దేవాయసప్రభ ఇంక వెంటనే దీవన చేత బట్టి స్తోత్రం మా దేవాయస్య మహాప్రభ మా మిత్రులు ప్రేమించిన మా తండ్రి దేవాయసప్రభ ప్రతి ఒక్క వైరస్ నుంచి మమ్మల్ని విడుదల చేసి దేవాయస మహాప్రభ నీ కొరకు ఎన్నుకున్న బిడ్డలుగా మేము ఉన్నదాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ ఇంకా దేవాయస్ వారిని ఒక బైబిల్లో దేవాయశ్ర పాటల్లో వాక్యంలో దాంట్లో ఇంకా వేగిరపడ మేము వచ్చిన శాంతి చేయండి మా ప్రభా మీరు తప్ప మాకు ఎవరు లేదు మా పూజించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించింది అనుబట్టి స్తోత్రం మా ఇంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించింది అని బట్టి స్తోత్ర మా మీరే సర్వాధికారి మా ప్రభా దేవ అల్ఫాయి అమ్మాయిగా దేవాయస్ నిత్యము మా పొగడబడు మా తండ్రి మా ప్రభా దేవదూతాలతో పొగడబడు మా తండ్రి మా ప్రభా నివందనా స్తోత్రాలు దేవాయసం ఈ వాక్యంలో పాటల్లో ప్రతి ఒక్క దాంట్లో మా ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో మీరు ఆదరించే అంత వరకు మా తోటి పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తారని త్వరగా రాబోతున్నేసు క్రిసిపెడే కొంచెం నమ్ముతాను ఆ మేన్ అన్నా పాత పాట నిన్ను నేను విడువనయ్యా నీదు ప్రేమ మరువానయ్యా నీదు ప్రేమర్వానయ్యా నీ దయలనే నన్ను బ్రతికించయ్యా నీ రూపుల్లోనే నన్ను తీర్చిదిద్దు అయ్యా జీవితాంతం నీ సేవ చేసేదని జీవితం నీది వర్మో ఎసయ్యా నీతో మేళం నేను కష్టాలలో నేనుండగా నా వారే వేదనతో చింతించగా దేవా కష్టాలలో నేనుండగా నా వారే వేదనతో చింతించగా దేవా నిన్ను నేను విడవానయ్యా నీదు ప్రేమ మరువనయ్యాలోనే నన్ను బ్రతికించయ్యా మీ రూపుల్లోనే నన్ను తీర్చిదిద్దుమయ్యా జీవితం జీవితమే నీదు వరుము అయ్యా నీదు మీలు పశు దేవ తండ్రి మీకు సోతాలనైనా కృపామయ్య సర్వోన్నతుడకు తెవ మీకే వననాలనైనా ఈ ఉదయ కాలం నుంచి దొరకమల్ని కాచి కాపాడనందుకు మీకు వనాలనైనా ఈ మధ్యాహ్న కాలం మా మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభు యార్థతతో వినయ భయభక్తులతో ప్రీతికరమైన మీ సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం మేము ఉంటుంది బహుశ్రమల కాలం కాని ప్రతిదీ మీ ఆధీనంలో ఉంది మేము దేని విషయంలో భయపడము దేని విషయంలో చింతించము దేని విషయంలో అనుమానించము మేము మీ పక్షంగా ఉన్నాం కాబట్టి ప్రభు మేము దేని విషయంలో కూడా ఆలోచించడానికి వీలలేదు మా తలంపులన్నిట్లో తనివ్వాలి మీ అధికారానికి మా ఆలోచనలన్నిట్లోనూ మీ అధికారానికి లోబడి లాగా ప్రేరేపించండి మా మనసుని పరిపారి విధాలుగా పోనియకండి టీవీ ప్రోగ్రామ్స్ టెలివిజన్ ఛానల్స్ ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ న్యూస్లు మొత్తం చెడగొడుతున్నాయి ప్రభా దేవన్ బిడల్ని ప్రభు వాటి నుంచి మా మనసు తీసివేసి అసలైన పుస్తకం మీద మా మనసు పెట్టమని ప్రార్థిస్తున్నాం చర్చి అవును ప్రభా అది జీవగ్రంథం బైబుల్ మళ్ళీ బైబిల్ మీద మేము మీ యొక్క స్వరం వినలాగ సాయపడం ఎంతో ప్రార్థిస్తున్నాం కానీ మీ స్వరం వింటలేం మా ప్రార్థనలు మీ సరిగ్గా చేరుతున్నాయి కానీ మీ స్వరం మాకు చేరతలేదు ఎందుకంటే ఈ లోకపు స మేము అలసిపోతున్నాం నైనా ఒక క్షణం మీ సన్నిధిని కూర్చని మీ స్వరం వినాలని ఎంతో ఆశా ఉదిమా మాసం తృప్తి పరిచి ధైర్యం తయారించండి మీరు మాట్లాడితే మాకు ధైర్యం వస్తుంది ప్రవ్వ అవును ప్రవ్వ భయపడుకొని నమ్మిక మాత్రం ఉంచడి అని చెప్పినారు అది క్షణం మేము నమ్ముతున్నాం ధైర్యంగా దాన్ని స్వీకరించి ముందు పోయే బిడ్డలుగా తయారు చేయమని ఏ సుక్రీస్తు నమ్మం ప్రార్థించుతున్నాం తండ్రి నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాం నిర్మకాండ నిర్గమ్మకాండము ఇరవై మూడవ అధ్యాయం నిర్గమ్మకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇదంతా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రంలోని విషయాలు మీరు ఏ రీతిగా జీవించాలా అనేది అయితే బానిసత్వంలో ఉన్న వాళ్ళ కొరకు దాని నుంచి విడుదల పొందిన వారు ఏ రీతిగా జీవించాలా కాబట్టి ఇది ఎవరైతే ధర్మశాస్త్రం క్రింద ఉన్నారో ఇస్రాల్ ప్రజలు వాళ్ళు పాటించాలా ఏసుప్రవ్ పుట్టేంతవరకు దీన్ని పాటించాలా కానీ ఏసుప్రవ్లో ఉన్నాక మనం ఏసుప్రవ్నే పాటిస్తాం అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిర్గమాఖండము ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఒక వాక్యాన్ని నేను చదువుతాను మీరు వినండి ఇరవై మూడు ఇరవై నీ దేవుడైనా యహోవా ఇరవై ఐదవ నీ దేవుడమైనా యుహోవానే సేవింపవలేను అక్కడ ఒక పదం జాగ్రత్తగా చూడండి నీ దేవుడైన యుహోవానే సేవింపవలేను ఇది ఇష్టలు పలుకు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బంగారు దూడం చేసుకున్న కాలం మొదలుకొని అక్కడ మొట్టమొదటి ఏమంటాం మనం మొట్టమొదటిసారిగా వాళ్ళు అక్కడ ఒక కొత్త విగ్రహాన్ని కొత్త దేవుణ్ణి చేసుకున్నారు ఇష్టలు వాళ్ళు ఐగుప్తు నుంచి పాలు తెలు వాగ్దాన పాలు తెన్లు ప్రవహించి వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మోయాబీలను అమోనిలను దాటిపోవాల వాళ్ళు అయితే మోయాబు రాజైన బారాకు ఏం అక్కడ బీలాము అనే ఒక ప్రవక్తను పిలిపించి వీళ్ళని చూస్తే ఇంత పెద్ద సమూహమున్నరే చాలా గొప్ప సమూహం వీళ్ళు వీళ్ళందరూ మా దేశం మీద పడితే మా దేశం ఏం కావాలా మొత్తం సర్వనాశం అయిపోతుంది కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో మా దేశం మీదకి రాకుండా ఉండాలంటే వీళ్ళని శపించాలా దేవుడు అయితే ప్రవక్త తాని క్షపిస్తామని అనుకున్నారు అన్నట్టు కాబట్టి అక్కడ బీలాము ఎంత ప్రయత్నించినా క్షపించలేకపోయిండు బీలాము ఎప్ప ఎన్నిసార్లు క్షపించాలనుకున్నా వాళ్ళకి ఆశ్రదం వచ్చింది అయితే నేను ఒక విషయం నేర్చుకున్నా పాత నిబంధన కాలపు పుస్తకాలలో శపిస్తే నెరవేరడి అనేసి ఈరోజు కాదా ఈ రోజు కూడా ప్రవక్తల నూట నుంచి శాపవలసిన నెరవేరుతాయి కానీ ప్రకటించేవాడు ఎట్టి శాపం ప్రవచించద్దు ఎప్పుడైనా ఆశీర్వాదమే ప్రవచించాలా నెగిటివ్ టాక్ వద్దు దేవుని సేవలో ఎప్పుడైనా పాజిటివ్ టాక్ ఉండాలా కానీ బీలాం ఏం చేసిండంటే నేను ఎంత శక్కిస్తామన్నా వీళ్ళు ఆశ్రయం పొందుతూనే ఉన్నారు ఆయన గ్రహించి నా వల్ల కాదు కానీ బారాకేమో ఒత్తిడి చేస్తున్నాడు డబ్బుకి వ్యామోహంతో ఈ ప్రవక్త అముడుపోయిండు అయితే ఆయన ఎట్లనే వీళ్ళు శప్పించబడాలంటే నా నేను చేయలేను కానీ బారాకు ఒక ఐడియా ఇస్తా ఏంది ఐడియా మన మోయాబు రాజకుమార్తెలలో అంధగతలందరూ పోయి ఇస్రోల్ పని పురుషులతోని వ్యభిచరిస్తే చాలు ఆటోమేటిక్ గా వాళ్ళ మీదకి శాపం వస్తుందని కంత్రి ఐడియా ఇచ్చిండు ఒక రీతికి చెప్పాలంటే తెలంగాణ భాషలో కంత్రి ఐడియా ఇచ్చిండు అటువంటి ఐడియా ఇస్తాడు అవడన్నా ఒక సేవకుడు బీలామి ఇచ్చిండు అట్లా ఆ రీతి ఇవ్వడం వలన ఆ స్త్రీలు బాగా తయారైపోయి పోయి ఆ యొక్క ఫ్యాషన్ షో అంటాం దాన్ని మనం ఈరోజు కాలంలో అట్లా రకరకాలుగా తయారైపోయి రాజకుమార్తెలు పోయి ఇసల్పదలలో దూరిండ్రు దూరి వారి పురుషులని మోహించి వాళ్ళతో పాటు వ్యభిచరించు అది మోయాబు దేవతలతో వాళ్ళు పూజింపజేసేటట్లు ఆ దేవతలకు పెట్టిన విగ్రహాలకు పెట్టిన ఆ బలుల అర్పణలన్నిటి తీసుకొచ్చి ఇసల్పలకు అంటగట్టిండ్రు ఫస్ట్ టైం వాళ్ళు ఇతర దేవతలను పూజించిండ్రు అక్కడ అయినా కానీ దేవుడు భరించిండు శిక్షించిండు క్షపించింది ఎందుకంటే వివిచారం చేసిండ్రు వాళ్ళు ఆ రీతిగా విగ్రహారధికులు అయిపోయారు కాబట్టి వాళ్ళని శిక్షించిండు అక్కడ చాలా మంది చనిపినట్టు మనం చూస్తాం దాని తర్వాత ఆ బంగారు దూడని తీసుకున్న రోజుల్లో వాళ్ళు శపితమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు బాణిసలాగానే ఉన్నారు ఎందుకంటే ఏసు వచ్చి మీకు నేను బానిసత్వం నుంచి విడుదలగా అనిపిస్తా అంటే ఏసు తృణీకరించరు వాళ్ళు కాబట్టి ఈ రోజు కూడా బానిసలాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి రక్షణ లేదు క్రైస్తవ సంఘాలలో పాస్టర్స్ చెప్తూ లేదు బ్రదర్ వాళ్ళకి స్పెషల్ రక్షణ ఉందని ఒక వాక్యం లేదు బైబిల్లో అందరూ కల్వరిసుల దగ్గరికే రావాలా ప్రభు కాళ్ళ దగ్గరికే రావాలా వాడు ఎవడన కానీ ఈ లోకంలో రాదామావల కాలం నుంచి పుట్టిన వాళ్ళు మొదలుకొని భవిష్యత్తు తరాలు ఎంత కాలము ఈ యుగం ఉంటుందో అంతకాలము పుట్టిన వాళ్ళందరూ ఆయన కాళ్ళ దగ్గరికి రావాలా వేరే ఒక మార్గమే లేదు కానీ పాస్టర్సే ప్రకటిస్తున్నారు లేదు బ్రదర్ శ్రమల కాలంలో దేవుడు స్పెషల్గా వాళ్ళని ఎందుకుంటాడు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ జనాంగం అని అట్లా ఏమీ లేదు బైబుల్ అంతటా బైబుల్ అంతటా ఒకటే పరిశుద్ధ జనాంగం పాత నిబంధన కాలమే కానీ క్రొత్త నిబంధన కాలమే కానీ ఆ పరిశుద్ధ జనంగమే ఏష్ట నమ్ముకున్న చాలా తిట్టగా అవన్నీ పౌలు మనకి ఎన్నిసార్లు చూపించుండే మన రికార్డింగ్స్లో ఎన్నో మనం విశదీకరించి చూపిస్తున్నాం పరిశుద్ధ జనంగం ఏసు ప్రభుని సొంత రక్షకులుగా స్వీకరించిన వాళ్ళే యేసుప్రభుని చంపిన వాళ్ళు కాదు యేసుప్రభు శిష్యులని చంపిన వాళ్ళు కాదు పాత నిబంధన కాలంలో ప్రవక్తలను చంపిన వాళ్ళు కాదు పాత నిబంధన కాలంలో దేవుని బిడలను చంపిన వాళ్ళు అసలే కాదు పరిశుద్ధులు వాళ్ళు దుష్ట సంతానం సర్పసంతానం అన్నారు యేసుప్రభు అయితే కాబట్టి ఇక్కడ ఒక వాటన్నిటినీ దేవుడు సహించిడు రోషంగా దేవుడు నేను మిమ్మల్ని రక్షించుకొని తీసుకొస్తే మీరు నాకు ప్రార్థన ఇవ్వకుండా వేరే విగ్రహాలను పూజిస్తారా పనికిరాని వాటిని ఎంత రోషం పుట్టించారో ఆయనకి కోపం వివేదన కలిగింటది సహాయం పొందింది నా నుంచి కానీ కృతజ్ఞత తెచ్చేటిది ఇంకో ఎంత బాధపడింటాడు మన ప్రభు అందుకే ఈ నిర్గమ్మ ఖాండము అధ్యాయము ఇరవై వచనంలో ఏమంటుందంటే నీ దేవుడన యహోవానే సేవింపవలను ఇంకా ఎవరిని సేవించదు ఈ ఈ పాయింట్ మీకు నేను కొంచెం ఒత్తిడి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే యహోవానే సేవించడం వలన ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఉంటుంది కాలం మనకు తెలుసు ఎక్కడ అక్కడ అనారోగ్యం పాలవుతున్నారు మనుషులు ఊహించరనే రోగాలు వస్తున్నాయి కానీ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల దేవుడు చెప్పిండు ఈ రోగాలు రకరకాల రోగాలు రాబోతున్నాయి పోయిన సంవత్సరం కూడా నేను చెప్పిన ఇదే కాదు ఇంకా కొత్త రోగాలు రాబోతున్నాయి అని దేవుడు మాట్లాడతారు మాట్లాడే దేవుడు నువ్వు స్వరం వినాలంతే వేరే శబ్దాలతోని బిజీగా ఉంటే ఈ లోకపు పాటలు టీవీలు సినిమాలు షికారులతో ఉంటే ఎప్పటికీ నీకు ఆయన స్వరం వినిపించదు ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడు వస్తావో అవన్నీ విడిచిపెట్టి అప్పుడు ఖచ్చితంగా ఆయన స్వరం వింటావు అండ్ నేను నేర్చుకున్న విషయం ఏం ఒక్కసారి నువ్వు ఆయన స్వరం విన్నావనుకో నిజంగా మాట్లాడేదేవాడు ఆయన నేను రెండుసార్లు విన్నాను ఆ లైఫ్లా మాటి మాటికి వినని లేదు ఒక్కసారి వింటే నీ జీవితం మారిపోతుంది నీ జీవితం ఇంతకు ముందు ఉన్నట్టు ఒకటేసారి పౌలు అంటాడు ఒక్కసారి నేను విన్నాను దమస్క మార్గంలో పోతుంటే మధ్యాహ్న కాలంలో ఆయన వెలుగుగాని తీర్చి మాట్లాడి సవులా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు నువ్వు ప్రభు అంటే నువ్వు హింసించుచున్న ఏసుని ముని కోలంలో నువ్వు నువ్వు దేవుని సేవ దేవుని బిడ్డలు ముళ్లతో సమానమని వాక్యం చెప్తుండడు దేవుడే యేసురవే మాట్లాడుతుంది నువ్వు ముళ్ళని తనగలవా పౌలు సౌలు ఈరోజు తంతున్నారు మనుషులు ముళ్ళని ప్రపంచమంతటా వాడికి తెలియదు ఎంత వాడి శరీరానికి వాడి ఎంత హాని చేసుకుంటుండో వాని ఆత్మకి ఎంత హాని చేసుకుంటుండో ఈలోకస్తులు వాళ్ళకి తెలియదు పాపం కానీ తంతనే ఉన్నారు ఎక్కడ చూస్తే అక్కడ దొరికినంత మిడిల్ ఈస్ట్ పోతే ఆఫ్రికా పోతే ఎక్కడ పడితే అక్కడ తంతనే ఉన్నారు ముళ్ళని కాళ్ళతో దేవుని బిడ్డలని తంతే కూచ్చుకుంటే కాళ్ళ కానీ తెలియదు వాళ్ళకి దేవుని బిడ్డలు ముళ్ళలాంటి వాళ్ళ కానీ మనం మీకు విషయం బాగా అర్థం చేసుకోవాలా నీ దేవుడున్న యహోవాన్నే సేవిపలను నేను కొంచెంసేపు దాన్ని సమయం గడుపుతున్నాయి ఆ రీతిగా చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏందనే చూడండి అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అది కండిషన్ ఎట్లా సేవించాలో కొంచెం సేపటి తర్వాత చెప్తాను మీకు తెలియదని కాదు కొన్నిసార్లు తెలిసి కూడా మనం సరిగ్గా చెయ్యం కొన్నిసార్లు తెలియాక ఏదో ఆరాధిస్తూ ఉంటాం సమరస్ తను అదే చెప్పింది యేశ్వరరావు అమ్మ మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా సమరిస్తున్నట్టు లేదయ్యా మేము ఎరుసలే మందిరంకి వచ్చి ఆరాధిస్తామంటే రానిలేదు మేము వేరే ఒక మందిరం కట్టుకుంటే దాన్ని మీరు కూలగొట్టింటారు మాకు ఎంతో ఆశ ఉంది అయ్యా మాకు చాలా ఆశ ఉంది దేవుడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా మీరు మందిరాలను ఆరాధిస్తున్నారు ఈరోజు ప్రాధాన్యత మందిరాలకి ఇస్తున్నారు అక్కడ పోతే బాగుంటుంది ఇక్కడ పోతే బాగుంటుంది అన్ని బంద్ అయిపోయాయి ఇప్పుడు ఎక్కడ పోనీ అవసరం లేదమ్మా మీరు ఎక్కడ పోను లేదు ఎరిజీము పర్వతం మీద కూలగొట్టిన మందిరాన్ని తిరిగి కట్టుకునే అవసరం లేదు ఎరిజిలేములో ఇప్పుడు కూలిపోయిన మందిరాన్ని తిరిగి కడతారు కడితే నువ్వు అక్కడ పోయి ఆరాధించిన అవసరం లేదు నువ్వు వరంగల్ పోన అవసరం లేదు చెన్నైకి పోనీ లేదు కుక్కట్పల్లికి పోనీ లేదు నువ్వు రామ్నగర్ పోన్ లేదు నువ్వు ఎక్కడ పోను అవసరం లేదమ్మా ఎందుకు అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా పాటలు పాడేటప్పుడు అట్లా పాడగలుగుతున్నావా ఆత్మతోనూ సత్యంతో ప్రతి క్షణము ఆయనను సూచించడానికి రెడీగా ఉండాల మనం ప్రతి క్షణము వాక్యం ప్రకటించే సమయం మందు అసమయం మందు సిద్ధపడి ఉండమన్నా పౌలు నేను ఉదయం లేస్తే ప్రతిరోజు ఫస్ట్ వాక్యమే సిద్ధపడతా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ దాటి కాలం నుంచి చెప్తున్నా 30 ఇయర్స్ బిఫోర్ నుంచే చెప్తాను నేను నేను థర్టీ ఇయర్సే యాక్టివ్ సేవలు ఉన్నాను దానికి ముందు కూడా ట్రెడిషనల్ చర్చ్ సిస్టమ్లో ఉన్నప్పుడు కూడా రెడీగా ఉండేవాడిని ఉదయం లేస్తే షార్ప్ ఫోర్ లోపల లేచేస్తాను కొన్నిసార్లు అలసిపోతే ఫైవ్ థర్టీకి లేస్తాను లేచిందంటే ఫస్ట్ పాట పాడుకుంటా లేవని చూపించుకుంటా దాని తర్వాత ప్రార్థనలు కూర్చుంటే ఒక కనీసం ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వచ్చిన మనుషులు మాట్లాడే భాషలో ప్రార్థిస్తా కొంతసేపు దేవదూతలు మాట్లాడే భాషలో కూడా ప్రార్థిస్తా దేవుణ్ణి సృద్ధిస్తా భాషలలో సృష్టించడమే కాదు భాషలలో పాటలు కూడా పాడతానే దేవుడు నాకు ఇచ్చిండు ఆ బహుమానం కొన్ని సంవత్సరాల క్రితం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ దేవదూతలు దిగొచ్చేసిండ్రు కడలకు కనిపిస్తులేరు కానీ కొన్ని లక్షలాది దేవదూతలు పాటలు పాడుతుంటే నేను వాళ్ళతో పాటు కలిసి పాడుతుంటే ఎంత గంభీరంగా ఉండి ఆ శబ్దం నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను నేను ఈ ఇవన్నీ ఈ యొక్క ఆత్మీయ అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి నేను కాంప్రమైజే కాను ఏ విషయంలో కూడా ప్రతి క్షణం నేను స్వరం వింటేనే ప్రయత్నిస్తూ ఉంటాను ఆయన చెప్పిండు కొంచెం కాలం ఆగండి బయటికి పోకండి మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు నేను ఇప్పుడు ఈ టైంలో ఇంటి దగ్గర కూర్చొని ఆరాధించాలని శుతించి ఎక్కడనే ఆరాధించచ్చు కదా ఇందాక ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ సత్యంతో కానీ నీ దేవుడున్న యోహోవానే సేవింపవలను ఆయన యోహోవాను తప్ప ఎవరిని సేవించడానికి వీల్లేదు అని వాక్యం చెప్తుంది ఎందుకంటే నాకు అనేసి అనేక పర్యాలు ఈ విషయం జ్ఞాపకం కస్తూ ఉంటాయి అ జీర్తి రోగాలు ఎందుకు వస్తూ ఉంటాయి నీ శరీరంలో బలహీనతలు ఎందుకు వస్తా ఉంటాయి నీకు జల్బెందుకు అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి కంటి నొప్పేందుకు కన్ను నొప్పి ఎందుకు కడుపు నొప్పేందుకు నడవ నొప్పేందుకు అన్ని రకాల నొప్పులు వస్తూ ఉంటాయి వస్తే ఎందుకంటే అది శరీర నియమం కావచ్చు పోయిన సంవత్సరం మనకు చెప్పిండు కూడా ఏ రీతి కానీ అవయవంలో ఎందుకంటే ప్రతి అవయవంలో ఆయన జీవం పెట్టిండి నాశక జీవాయువు ఊదినప్పుడు ఆదామవల కాలంలో ఆ జీవము ప్రతి అవయవంలో ఉంది ఆ ఫలాన్ని అవయవం సరిగా పనిచేస్తలేదంటే ఒకటి బాగా అర్థం చేసుకోవాలా దుష్ట శక్తులన్న దాన్ని కొట్టిండాలా భీమన్స్ ఎఫ్ఎస్ లో ప్రకారంగా అవి నీ శరీరంలో ఉంటాయి నీ శరీరంలో తొలిచి లోపలపై నీ అవయవాలను పడతాయి అవి వాటికి ఆ శక్తి అందుకే నీకు సర్వంగ అవసరం పర్శుధాత్మ అభిషేకం అవసరం వాక్యం అవసరం ఆరాధన అవసరం వర్షపు అవసరం నీ చుట్టూ దూతలు ఉండాలా నీ చుట్టూ అగ్ని ఉండాలా అంటే నువ్వు అంత లైట్గా తీసుకుంటే ఎట్లయితుంది ఆయనను సేవించేవాడు ఎట్లా ఉంటాడు సర్వంగా కవచం ధరించుకుంటున్న వాడు ఇప్పుడు మనం యుద్ధానికి పోతే మొత్తం అంతా డ్రెస్ చేసుకొని పోతాం యుద్ధాన్ని ఇది కూడా ఆత్మీయ పోరాటమే ఆత్మీయ కవచాలు ధరించుకొని ఆయన సన్నిధిలో ఉండి పాటలు పాడుతూ దూతలు వచ్చేసారు నీ దగ్గరికి నీ చుట్టూ దూతలు దిగిపోతారు వాళ్ళు కూడా స్థుతిస్తూ ఉంటారు ఎందుకంటే స్థుతుల మీద సింహాసనం మన దేవుడు నువ్వు స్థుతిస్తా ఉంటే ఆయనని సేవిస్తా ఉంటే ఆయన ఆయన సింహాసనం దిగి వచ్చేస్తుంది నీ సన్నిధిలో నేను ఆ కళ్ళారు చూసిన ఒకసారి ప్రార్థనలో కూర్చున్నప్పుడు రాత్రి వన్ వన్ థర్టీ ఆ టైంలో సింహాసనం ఎందుకంటే ఆయన నీ స్థుతుల మీద సింహాసనాసం వాక్యం ఉంది అలా వాక్యం నెరవేరాలి నీ లైఫ్ లో అంటే నువ్వు ప్రార్థన చేస్తే దిగొచ్చేస్తుందా సింహాసనం దేవుడు కనిపిస్తాడు కానీ కిరీటము సింహాసనం కనిపిస్తున్నారు ఆయన ఆత్మ కాబట్టి కాబట్టి దూతలందరి దగ్గర వచ్చి పాటలు పాడుతూ ఉంటారు స్థుతిస్తూ ఉంటారు నువ్వు వాళ్ళతో పాటు కలిసి పాటలు పాడుతూ ఉంటావు నీకు కూడా తెలియనికుండానే నీకు నూట నుంచి పాటలు వస్తూ ఉంటాయి దేవుని స్థితించడం అటువంటి అనుభవంలోనికి నువ్వు పోవాలి ఆయనను సేవించడం అంటే అంత సున్నాసంగా లేదా అలా లేట పాడుకొని వర్షం చేసుకొని వెళ్ళిపోతే కాదు నువ్వు స్థుతిస్తా ఉంటే నీ శరీరం అంతా ఉద్రేకంతో నిండిపోయి ఉంటుంది ఆ యొక్క తీవ్రమైన పరిశుద్ధతతో ఆ శక్తితో ఎందుకంటే దూతాలతో పాటు కలిసి నువ్వు పోగొడుతూ ఉంటావు ఆయన జీవితం మీకు ఇస్తాడు అప్పుడు నువ్వు శక్తి చేతిని చేస్తా ఉంటే ఆయన సన్నిధి దిగొచ్చినప్పుడు ఇంకా ఏమవుతుంది ఆ ఏరియాలో దుష్ట ఉండగలవా నువ్వు ఇంట్లో కూర్చున్నావు నువ్వు అక్కడ వర్షిప్ చేస్తావు చీకటి శక్తులు ఎందుకు వస్తాయి మీ అంటే కొంతమంది చెప్తారు ఇల్లు అచ్చరాలేదు బ్రదర్ అవును నీకు పాత గుణగణం ఉంది కాబట్టి అట్లనే మాట్లాడతావు అంటే నీ పాత నియమాలు ఇంకా చావలేదు నీలో రక్షణ బంధకు ముందున్న బుద్ధి అది అది ఇంకా మారలేదు అన్నట్టు సంపూర్ణంగా ఎప్పుడు మారుతావు సంపూర్ణ లగుట సాగిపోదాం రండి అన్నాడు ఎందుకు పౌలు కాలం ముగిస్తుంది కాబట్టి ఇంకా నువ్వు సంపూర్ణగా తయారగాకపోతే ఆత్మలో ఇంకా అదే బలహీనతలు నువ్వు కాబట్టి నిజంగా చెప్పండి పొద్దున లేసి ఎవరన్నా నన్ను సేవిస్తున్నారా పెందల నేను లేచి ప్రభుని సేవిస్తానని అంటున్నాడు తనకారుడు పొద్దున లేస్తేనే కిచెన్లకు పరిగెత్తుతారు లేకుంటే వాష్రూమ్లకు బరిగెత్తుతారు లేకుంటే ఇంటి మీదకి ఎక్కుతారు నేను న్యూస్ పేపర్ తీసుకొని జరుగుతూ ఉంటారు టూత్ బ్రష్ చేసుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇంటి చుట్టూ అది కానే కాదు విధానం క్రైస్తవ జీవన విధానం ఈ లోకస్తులు చేస్తారు అంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఘనపరుస్తూ ఈ ఉదయం నేను అదే చెప్తుంటా ప్రభు ఈ ఉదయం ఎంత నిర్మానుష్యంగా ఉంది నాయన ఎంత చల్లగా ఉంది ఎంత బాగుంది ఆ పక్షులన్నీ అరుస్తా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది ప్రభ నాకు మీకు ఎంతో వందనాలు ప్రభుత్వం ఇటువంటి ఉదయం నా లైఫ్ లో ఇంకొకసారి ఇచ్చినందుకు అని కృతజ్ఞతలు చెప్తా ఉంటాను కొన్నిసార్లు ఏడుపచ్చు చేస్తూ ఉంటాయి సజ్జు లెప్లు పెట్టినందుకు ఆయన చూపించాలా అంటే అది కాదు రొటీన్ లైఫ్ కాదు బ్రదర్ పడ బ్రదర్ అంటే పాడతారు అందరు కానీ హృదయానుసారంగా వాడుతున్నావా చేయకపోవడం వల్లనే ఈరోజు జరుగుతుంది చూడండి అప్పుడు ఆయన నీ ఆహారముని నీ పానంను దీవించిన నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి మనం నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను ఈ రోజు ఇది నీకు వర్తిస్తుంది వాక్యం నువ్వు నిండు మనసుతో నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో సేవించినప్పుడు ఆయన ఆహారమును నీ పానమును దీవించును నేను ఎన్నిసార్లు నీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తా ఉంటాను హెజకి క్యాన్సర్ పుండు రచ్చకుండా అంటాం దాన్ని క్యాన్సర్ బాధపడుతూ ఈ రాత్రి నువ్వు దేవుడు ఎసయా భక్తుల మాట్లాడినప్పుడు హెజకి రాత్రి కన్నీరు విడిస్తూ ఏడిస్తే తెల్లవారి మల్ల బ ప్రవక్త వచ్చి మాట్లాడుతాడు నీ ఆయుషని పొడిగించిన దేవుడు నీ ప్రార్థన విన్నాడు ఆయన వినే దేవుడు ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన ఒక విషయాన్ని మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను ఆయన సామాన్య ప్రజలతో మాట్లాడాడు కేవలం ప్రవక్తల ద్వారానే ఉంటాడు ఆయన యాజకులతో కూడా మాట్లాడాడు నేను ఎన్నిసార్లు రుజువు పరిచిన వాక్యంలో ఆయన మాట్లాడేది కేవలం ప్రవక్తల ద్వారానే నీవు ఎప్పటికీ కూడా ఆయన స్వరం వినలేవు ఎందుకో తెలుసా నువ్వు యాజకుల లాగా నువ్వు నిండాలా లేక సామాన్య ప్రజలాగా నిండాలా నువ్వు ఆయనకు ప్రత్య ప్రవక్త లాగా లేవు నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ప్రవచన వరం కొరకు ప్రయాస ఉపవాసాలు ఉండండి నీకు ప్రవచన వరం వస్తే దేవుడిని తను మాట్లాడతాడు ఎవరు చెప్పలేరే పాస్తర్ చెప్పారు వాక్యం నేను చెప్తున్నా మీకు ఆయన స్వరం నువ్వు వినాలంటే ఆయన నేను చూడాలంటే పరిశుద్ధంగా ఉండాలా తప్పదు కానీ ప్రవచన వరం లేకపోతే మటుకు నీ తను మాట్లాడాడు నీకు చూపించాడు రాబోతుంది ఏం చెప్పగలిగిన చూడగలిగిన చెప్పగలిగినాను పర్ఫెక్ట్ టైమింగ్స్ తన చెప్పగలిగిన ఎందుకంటే నా తను మాట్లాడింది నాకు చూపించింది ఎవరు కాబట్టి మనందరము అటువంటి స్థితిలోకి ఎదగాలనేది నా ఆశారు చాలా మంది సేవకులు వాడు ఎందుకు అట్లా తయారైండు వాడు ఎందుకు అంతా అభివృద్ధి పొందిండు ఆత్మీయ జీవితంలో వాడు ఎందుకు అంత పర్ఫెక్ట్ గా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు ఆ ఎవడు సీక్రెట్ షేర్ చేయరు ఏ పాస్టర్ చేయలేదు నేను నాకు తెలిసిన కాడికివరకు దేవుడు ఒక్కడు ఇద్దరు చూసి బట్ నేను మటుకు ఏమి దాచిపెట్టుకోలేదు నా దగ్గర ఉన్నది నాకేమేం బయలుపరచో అన్ని నేను బయలుపరచేసిన బయటికి పెట్టేసిన ఎందుకంటే నేను ఏ రీతిగా ఆత్మీయంగా ఎదిగిననో మీరు కూడా ఎదగలనేది నా ఆశ నిస్వార్థంగా నా సేవ అంటే కాబట్టి అప్పుడు ఆయన ఆయనని ఆ రీతిగా నువ్వు సేవించే ఆయన ఒక్కనే అందుకే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినను అని మత స్వార్థ పదవదేలా మాట్లాడుతున్నాడు నాకంటే మీరు ఎక్కువగా ఎవర్ని ప్రేమించినను ఎవరినైనా సేవించినను నాకు మీరు పాత్రలు కారు చెప్పండి మరి మీరు సగం ఇటు మిమ్మల్ని ఎట్లయినా ఆశ్రయిస్తాడు ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది ఇరవై ఐదోది వచనంలో నా వాగ్దానం ఇది వాగ్దానం నేను నా ప్రభు తప్ప ఎవరిని సేవించాను ఎవరి ముందు మోకాలు వంగను ఎవరిని అప్పుడు ఆయన నీ ఆహారం నీ పానంని దీవించను ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానం అది నువ్వు వింటున్నావు ఈశ్వరం నేను నీ మధ్య నుండి రోగం తొలగించేదను ఒకవేళ చెప్తున్నా చూడండి నీ మధ్యన రోగం ఉందని కోయిరు ఉంది లేదంటలేండి నేను పోయిన సంవత్సరం చెప్పిండు ఇది ఉండదన్నాడు కానీ డిసెంబర్లో చెప్పిండు మీ మధ్యలో పెట్టినన్నాడు మీ మధ్య ఉంది ఇది తెలిసిన వ్యక్తులు మన మన మెంబర్స్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇది ఇన్ఫెక్ట్ అయింది ఎందుకంటే చెప్పేసిండు ఎందుకు చెప్పిండంటే నేను వాళ్ళ గురించి తప్పుగా చెప్పాను నువ్వే అడుక్కో నీకెందుకు వచ్చిందో నీ మధ్యలోకి ఎందుకు వచ్చిందో నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు వచ్చింది ఇది నీ చుట్టాలకి ఎందుకు వచ్చింది ఇది ఇన్ఫెక్షన్ పోయిన సంవత్సరం రాదని చెప్పిన నేను ఎవరికి రాలేదు మళ్ళీ మళ్ళీ దేవుడే మాట్లాడి ఈ సంవత్సరము ఖచ్చితంగా మీ మధ్యలో పెట్టినా అన్నాడు మీ మధ్య అంటే ఎవరి మధ్య చెప్పండి డిసెంబర్లో మాట్లాడినాడు ఆయన మీ మధ్యలో ఇంకా ఉగ్రత ఉంది జాగ్రత్తగా ఉండండి ప్రార్థన ఉండండి అందుకే నేను ఏ రోజు కాంప్రమైజ్ కాలే ప్రార్థనలో ప్రతిరోజు ఈ ప్రేయర్లో నేను పార్టిసిపేట్ చేసిన ప్రతిరోజు ఒకవేళ నాకు ఏ పని ఎమర్జెన్సీ పని ఉన్నా కానీ ఆ పని అయిపోయినాక రికార్డింగ్ ఎడిటింగ్ చేస్తే అప్పుడన్నా విన్నా మొత్తం రోజు కూడా నేను ఎస్కేప్ కాలే దీని నుంచి ఎందుకంటే నా దేవుడు నేను ఎయిటీ నిర్లక్ష్యం ఉండలేను అదే నీకని కూడా మాట్లాడాను అనుకో నువ్వు కూడా పర్ఫెక్ట్ రెగ్యులర్గా అయిపోయింది స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు ఈరోజు లేరు 100 డేస్ వర్షిప్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఒక్కరు లేరు నెక్స్ట్ హండ్రెడ్ డేస్లో ఉన్నవాళ్ళు ఈరోజు లేరు దాని తర్వాత హండ్రెడ్ డేస్ ఉన్నవాళ్ళు ఈరోజు లేరు ఇప్పుడు ఇది ఫోర్ డేస్ దాటినాం వర్షిప్ ఆపనే ఆపలేదు మనం కానీ ఆపలేదు మూడు నాలుగు సమయాలలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం కాబట్టి చెప్పండి వాళ్ళు యహోవానే సేవించినమా లేదా మన ఆహారాన్ని ఆశ్రయించండు పనుని ఆశ్రయించండు ఏ మందులు లేకుండా నేను ఇంతవరకు నేను ఏ ట్యాబ్లెట్స్ వేసుకోండి నేను ఎందుకంటే నా ఆహారాన్ని దీవించండు ఆశ్రయించండు ఇప్పుడు చూడండి నీ మధ్య నుంచి నేను అడుగుతానని ప్రవ్వ ఈ రోగాన్ని ఎట్లా తీయాల ఎట్లా పొలగొట్టలగొట్టాల ఇక్కడ చెప్తుండీ ఇప్పుడు సేవించండి ఆయనని ఆయన సేవించడం అంటే చెప్పండి ఎట్లా ఎవరు చెప్తారు ఆయనని సేవించడం అంటే ఎవరు కరెక్ట్గా చెప్పగలరు ఆయన ఆయన నిన్ను నువ్వు ఏం చేయాలా యువశివ చెప్పింది కదా ఇరవై నాలుగవ అధ్యాయంలో పదమూడు పదిహేనవసరంలో నేను నా ఇంటి వారిను అన్నాడు అక్కడ ఆయనని ఆయనని సేవించే వాళ్ళు యథార్థతోను వినయంతోను భయభక్తులతో సేవించాలా వాడింత వీడెంత వాడెంత వీడింత అనేదే ఈ రోజుల మనకి ఆడేంత ఈడెంత ఆడేంత ఈడెంత అట్లా మాట్లాడుకుంటావు చేసేటోళ్ళు ఎట్లా సేవించగలరు నిన్ను వాళ్ళ నీ పొరుగు అని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు నీకు ప్రతి పనిని నువ్వు సనగకుండా గొనగకుండా చేసినావా ఎప్పుడన్నా మన దగ్గర చాలా మంది సొడ్డులు చెప్తా ఉంటారు కదా నేను ఎప్పుడు కాంప్రమైజ్ కల నేను ఫ్రాంక్ గా నాకు లేయలేని స్థితిలో ఉంటేనే ఇంకోనన్నా నేను రిక్వెస్ట్ చేసి పోయి అప్పలా అనేసి కుటుంబం ఇంతకు పోయి ప్రేయర్ చేయబ్రదర్ అంట కానీ నన్ను రమ్మంటే మటుకు నేను వంద కిలోమీటర్లైనా ఒక్కనే డ్రైవ్ చేసుకుంటా పోతా కుంభ వర్షమైనా తరుచుకుంటా పోతా మరి నాకు అవసరమా ఆయన హృదయ అనుసరంగా నీ నీ హృదయానుసారంగా ఆయన నీ సేవించాలా అనేది నీకు అర్థమైనప్పుడు ఎండనక వాననక తడుసుకుంటా దూరము చలికి శర్రంలో గాయాలైన బాధలున్న మోటార్ సైకిల్ పంక్చర్ అయినా ఇంజిన్ పని చేయకుండా ఎట్లనగానే విశ్వాసంలో వెళ్ళిపోతాం వెళ్ళిపోయినాక అక్కడ అద్భుతాలు జరుగుతుంటాయి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు కాబట్టి చెప్పండి ఆయనని సేవించే వాళ్ళు ఆ ఆత్మతోను సత్యంతో సేవించాలా వినయంతో సేవించాలా భయభక్తులతో సేవించాలా ప్రీతికరమైన సేవ చేయాలి చెప్పండి ప్రీతికరమైన సేవ అంటే ఆయనకి ఆయన సంతోషించాలి కదా తబ్బిబ్బు అయిపోవాలి దేవుడు నువ్వు వర్షిప్ చేస్తుంటే నాకు తబ్బిబు కావాల ఆ రీతిగా చేయకపోతే చెప్పండి అందుకే చెప్తున్నాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా నన్ను సేవిస్తున్నావా పేతురు అప్పుడు పేతులు అంటుండ అవును ప్రవ్వా అయితే నా గొర్రలం అది అసలైన సేవ నేను ఇంటి దగ్గర ఉండి ప్రార్థించుకుంటా బ్రదర్ అంటే మంచిదే చేసుకో లేదు బ్రదర్ నేను సేవ పోలియన్ బ్రదర్ అవును వద్దు ఎవరు అది యథార్థంగా మనం నువ్వు చెప్తున్నావు ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తున్నావు నా వల్ల కాదు బ్రదర్ నేను పోలియన్ బ్రదర్ సేవకి పర్లేదు కానీ పొయ్యేటోని సపోర్ట్ చేయి వాడి సేవలు నువ్వు పాల్బొందు అది ఎప్పుడు చేసినావు ఇది చేయకపోతే అది చేయకపోతుంది కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క రోగము మన దేశం నుంచి తిలగాలంటే మనం అతన్ని సేవించాల కొన్నిసార్లు ఏ తింటే బాగుంటుంది ఏ తరాగితే బాగుంటుంది అని అంటూ ఉంటాం విషయభక్తుడు ప్రవక్త ఎజకియా పుండుకి ఏం చేసిండి చెప్పండి అంజురపు పండ్ల ముద్ద దంచి పెట్టి పిచ్చిండు ఆయన ఏమన్నా డాక్టరా ఆయన న్యాచురోపతి డాక్టరా లేక ఆయుర్వేదిక్ డాక్టరా అంజురపు పండ్లు నాకు అర్థం కాదు ఇప్పుడు అంజుర ముద్ద తీసుకుపోయి క్యాన్సర్ పేషెంట్ కి వాడు మంచిగా అవుతాడా అంజురప్ప పండ్ల ఏముంది స్వచ్చత ససతా ప్రభులో ఉంటది కానీ పండ్ల ఏముంటుంది కానీ ఆయన మాటలో ఉంటది దేవుడు చెప్పిండు యష్యాకి ఆయన పుండు మానాలంటే ఇది చెయ్యాలా కాబట్టి ఆ మాట ప్రకారంగా స్వస్థత వచ్చింది కానీ అంజులో పండ్ల లేదు వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడే మనము అర్థం చేసుకొని మన ఆహారం మన పానీయంను ఆయన దీవించేటట్లు మనమే బాధ్యులు తీసుకోవాలా బాధ్యత తీసుకోవాల కొన్నిసార్లు మనకు తెలియదు మనం తింటున్నాం ఆహారం టైఫాయిడ్ ఎందుకు వస్తుంది తెలుసా ఎవరికైనా టైఫాయిడ్ ఎందుకు వస్తుంది నువ్వు తినే ఆహారం మీద ఈగలు వాళ్తే అవి ఎక్కడెక్కడో పోయి వాళ్ళేస్తుంటాయి టాయిలెట్లలో పోయేస్తుంటాయి మురికి కాలువలలో పోయేస్తుంటాయి ఆ ఈగలు ఆ కాళ్లతో వచ్చి నీ అన్నం మీద వాలినప్పుడు ఆ ఆ టైఫాయిడ్ రోగం బాక్టీరియా అది యాక్చువల్ గా ఆ బాక్టీరియా వచ్చి అన్నంలా కలుస్తుంది నువ్వు ఒక్క బ్యాక్టీరియా నీ కడుపులోకి పోయినా చాలు నీ కడుపులో ఎట్లా ఉంటుంది అంటే టెంపరేచర్ పర్ఫెక్ట్ టెంపరేచర్ బాక్టీరియాకి వైరస్ ఆ పర్ఫెక్ట్ టెంపరేచర్ అది ఫుల్ అభివృద్ధి అయిపోతుంది అట్లా టైఫాయిడ్ వస్తుంది అది నువ్వు తినే ఆహారం మీద ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు అన్ని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించిన వాడవైతేవో అప్పుడు నీ ఆహారం శుద్ధీకరింపబడుతుంది దాంట్లో ఏం పడ్డ కాదు అందులో ఏ పాయిజన్ పడ్డ అది శుద్ధీకరింపబడతా అందులో ఏ కెమికల్స్ ఉన్నా ఏ పెస్టిసైడ్స్ ఉన్నా శుద్ధీకరించబడతా ఎందుకంటే మనం తినే అంతా మందులే ఉంటాయి కదా మందులు తను పండించు మందులే తయారు చేసి మందులు కలుపుతారు ప్రిజర్వేటివ్స్ అంటాం వాటిని పెరుగు పులిచిపోకుండా ఉండాలంటే అలా కొంత ప్రిజర్వేటివ్ వేస్తాడు ప్యాకెట్ పెరుగులో పాలు జడిపోకుండా అలా కొంత ప్రిజర్వేటివ్ వేస్తాడు ఇడ్లీ ఉన్నప్పుడు ఆ ఎర్ర చట్నీలో ప్రిజర్వేటివ్ వేస్తారు వాడు ఆ పల్లీల చట్నీలో ప్రిజర్వ్ వేస్తే ప్రిజర్వేటివ్ వేస్తాడు ఆ రైత పెరుగు రైతాల కొంచెం ప్రిజర్వేటివ్ వేస్తాడు ఎందుకంటే దాన్ని కన్నారా చూసినా నాకు తెలిసి ఇవ్వండి ఆ ప్రిజర్వేటివ్ వలన ఈ శరీరం అంతా కృషించిపోతూ నీ కడుపులోకి పెస్టిసైడ్స్ పోతే ఏమవుతాయి పెస్టిసైడ్స్ ఎప్పుడైనా నర్వస్ సిస్టమ్ ని కొట్టేస్తా ఉంటాయి అందుకు సరిగా ఆలోచనలు పనిచేయవు బ్రెయిన్ సరిగా పనిచేయదు రక్తం సరిగా ప్రసరించదు పెస్టిసైడ్స్ ఎట్లా పనిచేస్తాయి మన శరీరం మీద కానీ ఈ వాక్యం ఏం చెప్తే చేస్తుంది తెలుసా వాటి అన్నిటినీ కొట్టివేస్తాడు దేవుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు నువ్వు ఒక్క చపాతి తిన్నా చాలు ఫుల్ స్ట్రెంగ్త్ ఒక్కొక్క ముద్దాన తిన్నా ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది నాన్ వెజ్ తినకున్నా నీకు ఫుల్ పవర్ ఉంటుంది మొత్తం చట్నీతో తిన్నా ఫుల్ పవర్ ఉంటుంది నువ్వు ఏం తినకున్నా నీకు పవర్ ఉంటుంది నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా నీకు ఉంటుంది ఎందుకంటే వాటిలో లేదు వాక్యంలో ఉంది ఆయన వాక్లో ఉంది కాబట్టి మనం ఆ వాక్యాన్ని వెంబడిస్తున్నాం ఎప్పుడు కాబట్టి నేను నీ మధ్యన రోగాన్ని తొలగించాలంటే నువ్వేం చేయాలి అన్నా మీ వాయిస్ వినిపిస్తలేదన్నా హలో అన్నా ఇప్పుడు వినిపిస్తుందన్నా హలో వినిపిస్తుందాపిస్తుంది ఇప్పుడు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామంటే నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో ఆయన అంటున్నాడు నీ దినం లెక్క సంపూర్తి చేస్తుందని అని ఇరవై ఆరవ ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని ఆశ్రయించినప్పుడు నీ మధ్య నుంచి రోగము తొలగిపోయినప్పుడు నీ దినం లెక్క సంపూర్తి అవుతుంది అకాలంగా మర్ మరణిస్తున్నారు అకాలం వర్ష అకాలంలో రాలే ద్రాక్ష పండ్ల గురించి మనం ధ్యానించిన కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు అకాలంలో రాలే పండ్లు రాలిపోతున్నాయి పండ్లు టైంకి రాలి కదా ఇప్పుడు ఈసారి సాధారణంగా జనవరిలో తుఫాను వస్తే మామిడి పండ్లనే రాలిపోతాయి సో ఆ ఆ సంవత్సరం పంట తగ్గిపోతుంది ఎందుకంటే అకాల వర్షానికి అన్ని పడిపోయి అంటారు ఆయన చెప్తున్న ఇక్కడ వాక్యం ఆయనని నిండు మనసుతో ప్రేమించి సేవిస్తే నీ దిన లెక్క సంపూర్తితను అకాల ఫండ్ లాగా పడిపోవు కాబట్టి మనం దీనికి ఇప్పుడు విధేయత చూపించాలా ఈ వాక్యానికి ఉదయం లేస్తనే దావేది మహారాజ్ అన్నట్లు పెందలు మనం ప్రభుని స్థితించడం నేర్చుకోవాలా ఇంకా ఏ పనులు పెట్టుకోవద్దు వాష్రూమ్కి వెళ్ళిపోయాక కిచెన్లకు వరిగే తద్దు ల్యాప్టాప్ ఆన్ చేయొద్దు మొబైల్ ఫోన్స్ ఆన్ చేయొద్దు నేను ఆన్ చేయను నైన్ థర్టీ టెన్ స్విచ్ ఆఫ్ చేస్తాను మళ్ళా మార్నింగ్ అది ఛార్జింగ్ పెట్టి అరౌండ్ సెవెన్ ఓ ఆన్ చేస్తాను అందుకే సెవెన్ ఓ అన్నీ అయిపోతాయినాయి కార్యక్రమాలు ఎందుకంటే ఒక్కసారి డే స్టార్ట్ అయిందంటే ఇంకా నువ్వు ఆయన సే ఆయనకు స్పెండ్ చేయలేవు టైం ఆయనకు కూడా తెలుసు కానీ డే స్టార్ట్ కాకముందే ఆయన సన్నిధుల గురించి నువ్వు స్థితించడం నేర్చుకోవాలా ఎవరు అంత నిర్మానుష్యంగా ఉంటుంది ఇంట్లో ఎంత సేఫైనా నువ్వు స్థితించుకోవచ్చు నోరు తెరిచి బెడ్రూమ్ లో వాళ్ళందరూ అనుకుంటారు నువ్వు వేరే రూమ్కి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు వాళ్ళకి వినిపింది ఈ శబ్దం కాబట్టి అంతరంగం మందు ఇష్టపదాలుగా మనల్ని మార్చుకున్నాడు కాబట్టి ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది అందుకే మనము మాత వార్తలు చూస్తాము ఇరవై అధ్యాయంలో అన్నిటికంటే ఉత్తమమైన ఆజ్ఞ అన్నిటికంటే ఉత్తమ ఆగ్గా ఏంది అన్నప్పుడు ఆయన చెప్తుంటు దేవుడు ఏశ్రభు ఇరవై ముప్పై నాలుగవ వచనంలో నీ దేవుడు నీ యహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ అదే మన మార్గ వార్తకు వస్తే పూర్ణ వివేకంతోనను కూడా ఉంది అక్కడ ఇక నీ పూర్ణ బలంతోనూ ఉంది అక్కడ నాలుగు పాయింట్స్ ఉంటాయి ఇక్కడ మూడే ఉన్నాయి మార్తలో నీ పూర్ణ హృదయంతోను కాబట్టి నీ పూర్ణ హృదయం అంటే చూడండి ఆయన ప్రేయర్ చేసేటప్పుడు ఇంకా నీ మైండ్ ఎక్కడ పోవద్దు మొబైల్ ఫోన్ రింగ్ అయినా దాన్ని పట్టించుకోవద్దు వాట్సాప్ శబ్దం వచ్చినా దాన్ని పట్టించుకోవద్దు అది పూర్ణ హృదయం అన్నట్టు నీ మనిషి ఇంకెక్కడ పోదారే కాఫీ తాగినాక చేసుకుంటాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక చేసుకుంటాం లేదు వర్షుప్ ఇక్కడ స్నానం చేసుకున్నాక చేసుకుంటాం లేదు ఇవన్నీ ఆచారాలు అన్నట్టు కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనండి ఇక్కడ యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో మీ తాలీ ఆర్ సోల్ అని అంటే నీ పూర్ణ ప్రాణంతోన నుంది అండ్ మీ తాళియర్ మైండ్ ని పూర్ణ మనసుతోనంది అండ్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ దాని తర్వాత నేను ఇవన్నీ నీ పొరుగు వాణ్ణి కాబట్టి సపోజ్ నీ జేబుల పయసాలున్నాయనుకో వాటికి నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇస్తావు ఎదుటి వానికి అవసరం ఉంటే కూడా అంతే ప్రాధాన్యత ఇస్తావు అది కష్టం కానీ నేను లాస్ట్ టైం మీకు చూపించిన ఈది నువ్వు పాటించకపోతే ఆ నీ సేవ పరిపూర్ణంగా కాదు రాజు లాగా నేను తయారు చేయడైనా వాళ్ళు రాజులైన యాజక సమూహం అన్నప్పుడు నువ్వు రాజు వాళ్ళు రాజెట్టు వాడు మన దగ్గరికి వస్తాడు అన్ను అంటాడా ఆయన చెప్పిండు నీ దగ్గరికి వచ్చినప్పుడు వానికి తలుపు వేయద్దు అన్నాడు మనం నువ్వు సార్ ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తా పేతులు రాసిన మొదటి పత్రిక ప్రతిసారి దాని దగ్గరికే వెళ్తూ ఉంటాం పేదూరు పత్రిక పేదూరు రాసిన పత్రికలు పేతూరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏడు నుంచి ఏడవ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది బాగా అర్థం చేసుకోండి అన్నిటి అంతం దేని గురించి ఆలోచించిన అన్నిటికీ అంతం సమీపమైంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అంటే మీ బుద్ధి స్వస్థత పొందాలా ఇప్పుడు రోగంతో ఉంది అని చెప్తుండే వాక్యం మీ బుద్ధి రోగంతో ఉంది కాబట్టి దానికి స్వస్థత అవసరం కాబట్టి స్వస్థ బుద్ధి పొందుకోవాలా ప్రవ్వ నా బుద్ధి అని స్వస్థపరచు నేను స్వార్థంతోనూ ధనాపేక్షతోనూ ఉన్నాను ప్రభ కపటంతోనూ మోసంతో నేను ఉన్నాను ప్రభావ విలేషధారకులాగా జీవిస్తున్నాను ప్రభావ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నా బుద్ధిని స్వస్థపరచు ప్రవ్వ చూడండి అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి ఏం చేయాలా ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు ఉదయం లేస్తేనే నిద్ర నుంచి మేలుకోగానే ప్రార్థన స్టార్ట్ చేయండి అప్పుడే ఆయన నీకు అనేకమైన విషయాలు బయలుపరుస్తా ఉంటే నువ్వు మేలుకుంటా లేకుంటే నువ్వు కన్ను నిద్రపోతూనే ఉన్నావు ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి ఇంకా ఇంకా ప్రార్థన ఇంకా నిద్రపోతున్నారా మీరు అనలేదా శిష్యులతో నా కొంచెం సేపు ప్రార్థనలు కూర్చోలేకపోతే అంటారు నాతో పాటు ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు ఏమో నిద్రపోతున్నారు నిద్ర పాపం ఊరంతా తిరిగి వచ్చి కదా సేవకు న్యాచురల్గా అలసిపోతా ఉంటారు ప్రేమ ఎనిమిదో వచ్చినంలో ప్రేమ అనేక పాపములను కప్పును ధనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవార ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడదు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఆ బ్రదర్ ఇట్లా ఈ సిస్టర్ ఇట్లా అని మనం మాట్లాడద్దు మనిషి మనకు బలీనతలు మనందరికీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి మీకే కాదు నాకు కూడా వస్తుంది కానీ ఇది ఒకసారి చూడంగానే ఈ వాక్యం జ్ఞాపకం చేసినే అవును ఇక మీద నుంచి చెప్పి చూడండి తొమ్మిదవ అవసరంలో శనుగ కొనకుడి కొనకుండ శనుగ్రహం ఈ సెల్ఫులు శనడం వల్ల ఎంత సంహారం సంహరించిన మనం కొరెంతులు రాష్ట్రం మొదటి పత్రికలో చూస్తాం లెవెన్త్ అనుకుంటాం చాప్టర్ లెవెన్త్ లో చాప్టర్ లెవెన్త్ అలా టెన్త్ సంహారకుం చేత సంహరించబడేది చాలా మంది కొన్ని వేల మంది వాటి మనం సరగ కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం ఇది మనం చేయాల్సింది రోజు భాస్కర్ మంచి ఐడియా వచ్చింది లాక్డౌన్ ఇప్పుడు పాపం పేదవాళ్ళకి ఆహారం ఎక్కడ అన్ని లాక్డౌన్ అంటే పాపం రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పండుకుండేవానికి ఆధారం ఎట్లా నీకు వీలైతే పొద్దున్నే పోయి బ్రెడ్ పెంచి పంచు ఆయనకు వచ్చింది ఐడియా సిక్స్ టు టెన్ ఓ వరకు నీకు ఫ్రీనే కదా నువ్వు ఇంట్లో వండుక్కొని లేకుంటే పులిహోర వండి ప్లాస్టిక్ ప్యాకెట్ల పులిహార పెట్టి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక బాయిల్డ్ ఎగ్గు పెట్టి అది పోయి పాపం వాళ్ళకి ఇచ్చేసే పేద వాళ్ళకి ఫుట్పాత్ల మీద పండుకొని వాళ్ళకి ఎక్కడ అవకాశమే లేదు సిక్స్ టు టెన్ లోపల ఎంత చేయగలరు పాపం వాడు బా అక్కడ ఫైవ్ రూపీస్ మీల్స్ తింటారు పాపం వానికి లేదు ఇప్పుడు అది ఆ అవకాశం లంచ్ లేదు డిన్నర్ లేదు పాపం బహుఘోరంగా ఉంది పరిస్థితి అసలు ఊహిస్తే వాళ్ళు జలదరిస్తూ ఉంటుంది మూడు కోట్ల మంచి తింటున్నావు కదా అది నీకు ఇచ్చిన ఆశీర్వాదం నేను దీవించిండు కాబట్టి కాబట్టి ఆ దీవని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక్కరికొకడు ఆతిథ్యం చేసుకోండి ఇప్పటి నుంచి అవకాశం ఉంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా ఏం చేస్తారు దొరతారు కాకపో అంత ఇంత మీకు ఎట్లా తోస్తాట్లా అట్లా పులిహోరన లేకుంటే బ్రెడ్ ఆ బనాసా ప్యాకెట్ లాగా చేసుకొని పోయి ఒకటే ఏరియా మీరు ఎక్కువ మందికి ఇవ్వలేరు కొంచెం సేపు అక్కడ పోయి పేదవాళ్ళప్పుడు నేను చూస్తా చిలికలగూడ నుంచి మెట్టుగూడ రోడ్ల ఎంతమంది స్త్రీలు చిన్న చిన్న పిల్లలు కుటుంబాలు కుటుంబాలను వండుకున్నాను నీ మీద బాధ అనిపిస్తుంది ఎక్కడి నుంచో పాపం వచ్చి వాళ్ళు ఇక్కడ పండుకున్నారు సిగ్నల్స్ దగ్గర వాళ్ళు బెలూన్స్ అమ్ముతా ఉంటారు బొమ్మలు అమ్ముతా ఉంటారు దాంతోనే బ్రతుకుతున్నారు వాళ్ళ పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కదా రీతిగా పరదేశులు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరదేశులకు అతిథి నియమని వాక్యం ఉంది మీకు వీలైతే బ్రదర్స్ ఒక గుంపు ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరూ జమ ఇట్లాంటి ప్లాన్స్ చేసుకోవచ్చు మీరు వెహికల్స్ మీద వెళ్ళిపోయి ఒక్కొక్క ఒక్కొక్క వెహికల్ మీద ఇద్దరిద్దరు వెళ్ళిపోయి అక్కడక్కడ ప్యాకెట్స్ త్వర త్వరగా పనిచేసి వెళ్ళిపోవాలి ఎక్కువసేపు ఎక్కడ నిలబడకుండా ఏసుప్రభు నేను ప్రేమించను అని చెప్పేసి మాట అంతకంటే ఎక్కువ చెప్పద్దు ఏసు ప్రభు నేను ప్రేమించండు అందుకే నేను ఇది ఇచ్చి ఇది ఇవ్వడానికి వచ్చినా అని ఇచ్చేసి వచ్చేస్తే చాలా ఎక్కువసేపు కూడా అక్కడ ఎక్కువసేపు కూడా మాట్లాడద్దు ఎందుకంటే దుష్టశక్తుల కాలం ఇప్పుడు వాడు విజృంభించినాడు కాబట్టి మనకి ఇవ్వనివ్వ అవకాశం లేదు నైన్ థర్టీ కల్లా ఇంట్లో ఉండాలా చేసుకోవచ్చు మీరు పోల నీ వల్ల కుదరకపోతే ఎవరైనా బ్రదర్స్ పోతే వాళ్ళకి సపోర్ట్ చేయి ఫైనాన్షియల్ గానో ఏదో రూపకంగా సపోర్ట్ ఫిజికల్ గానో ఏదో రూపకంగా సపోర్ట్ చేయి ఎందుకు ఆగిపోద్దు చెప్పండి ఈ రోగం ఆయన వాగ్దానం చేసి నేను ఎందుకు అనుమానిస్తున్నా నేను అనుమానించను ఈ ఒక్కటే నేర్చుకొని ఏం తెలుసా ప్రార్థన చేస్తే అనుమానించద్దు నువ్వు ప్రార్థన చేసినాక ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ప్రవ్వ వీళ్ళందరినీ స్వస్థపరచు ప్రవ్వ థ్యాంక్ యూ జీజస్ అనే కదా దాని టీవీ పెడతావు నాలుగు మంది చచ్చుకోతురు అయ్యో ఎంతమంది పోతున్నారు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మాట్లాడుతున్న మాట ఏంది తోటికి రెండింటికి అతుకే లేదే అందుకు నీ ప్రార్థనలు వేస్ట్ అయిపోయినాయి నువ్వు ఏం మాట నీ నోటొస్తుందా ప్రార్థన టైంలో ఇతరులతో పాటు మాట్లాడటప్పుడు కూడా అట్లనే ఉండాల అప్పుడే కరెక్ట్ ప్రార్థన అది దానికి తప్పక జవాబు వస్తుంది ఇప్పుడు నేను చెప్తాను సిస్టర్స్ భయపడకండి ధైర్యంగా ఉండండి నీకేం కాదు నేను ప్రార్థన చేసినా నేను నమ్ముతున్నాను దాని తర్వాత బ్రదర్ ఆ సిస్టర్కి ఇట్లా బ్రదర్ ఆ బ్రదర్కి అట్లా బ్రదర్ అంటే అరే నువ్వు చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది నువ్వు ఎట్లా అయిపోయినావు సేవకు నువ్వు ఎట్లా ఆరధిస్తున్నావు ఎర్ర స్థతిస్తున్నావు ప్రభుని ఇన్కన్సిస్టెన్సీ అంటాను ఇంగ్లీష్లో దీన్ని నీ ప్రార్థనకి నీ ఉచ్చారణకి ఏ సంబంధమే లేదు నేర్చుకోవాలి ఇప్పటి నుంచి నేను ఒక సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నా ఆమెకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అయితే నాకు తెలుసు ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు బాగా తెలుసు ఎక్కడ ఆ ఆక్సిజన్ సరిగ్గా సప్ సప్లై కాదో ఆ ప్లేస్ నాకు తెలుసు ఉపరితిత్తులలో అవయవంలో ఉండే దాని పేర్లవని నాకు తెలుసు సైన్స్ చదివిన గారు పోయిన సంవసం మనం చూపించండి నువ్వు వాడితే మాట్లాడతాయి వింటాయి అని ఇప్పుడు వినే వాళ్ళకి కొంతమంది అనుమానాలు ఉంటాయి తప్పక అనుమానం ఉంటాయి ఇదేంటి కొత్త రకంగా ఉంది సపోర్ట్ ఉందా బైబుల్ వాక్యాలు అవన్నీ వాక్యాలు చూపించింది ఎన్నో సపోర్ట్స్ ఉన్నాయి ప్రతి దానికి సపోర్ట్ ఉంది వాక్యం సపోర్ట్ వాక్యం సపోర్ట్ ఉన్నా నమ్మని కాలంలో మనం ఉన్న అటువంటి కాలం బహు భయంకరమైన కాలం ఉదాహరణకి ఈ కోవిడ్ పేషెంట్స్ ఎందుకు సరిగా ఊపిరాడదు ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు పడిపోతాయి లంగ్స్ లో లంగ్స్ లోపల ఎట్లా ఉంటుందంటే అవయవము చిన్న చిన్నగా ఆ ద్రాక్ష పండ్ల గెలలాగా ఉంటాయి లోపల ద్రాక్ష పండ్లు ఉంటాయి కదా గెల ఎట్లా పోతా ఉంటదో దాని కొమ్మలు ప్రతి చిన్న చిన్న కొమ్మకి ఒక ద్రాక్ష ఉంటుంది దాని ఆల్వియోలి అంటారు ఈ ఆల్వియోలి అంటే చిన్న చిన్న గుత్తులు గుత్తులు ద్రాక్ష పండ్ల లాగా ప్రతి ద్రాక్ష ఎట్లా కనిపిస్తో అట్లా ఉంటాయి లంగ్స్ లోపల ఆ ఒక్కొక్క ద్రాక్ష పండు ఆ అవయవంలోనికి ఆక్సిజన్ పోతుంటుంది కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతూ ఉంటుంది ఈ వైరస్ పోయి ఆ ద్రాక్ష పండ్ల చుట్టూ ఆ ద్రాక్ష లాంటి అవయవాల చుట్టూ పోయి తిక్కుగా ఒక లేయర్ లాగా పెట్టేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆక్సిజన్ పోదు లోపలికి కార్బన్ డైఆక్సైడ్ పోదు బయటికి అందుకు అన్నట్టుంటది నేను నేర్చుకున్న వాటితో మాట్లాడడం నేను ప్రాక్టీస్ చేసిన ఇద్దరి మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళ ఆల్వియోలి అనే పదం నాకు తెలుసు కాబట్టి నేను వాటితో మాట్లాడినా ఇప్పుడు చెప్పండి మీకు దాని పేరదలనప్పుడు మీరు ఎట్లా ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు ఎవరు చెప్పిండో అవే వాళ్ళతో నేను మాట్లాడమనిపోయిన కాదు ఇద్దరు కాదు ముగ్గురు మీద నేను ప్రాక్టీస్ చేసిన ప్రార్థనలో కార్యం జరిగింది ఎయిటీన్ బై ట్వంటీ ఎయిటీన్ బై వస్తే అసలు బ్రత్కర్ అటువంటి ఎయిటీన్ బై ఉన్న వ్యక్తులకు నేను మాట్లాడినా ప్రార్థనలో ఒకరికి సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఒకరికి ట్వల్వ్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది ఎంతున్నా కానీ నేను కేర్ చేయను ఎందుకంటే ప్రామిస్ నాకుంది వాగ్దానం ఉంది ఈ నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాను నేను డైరెక్ట్ మాట్లాడినా పలాని వ్యక్తి పేరు తీసుకొని అతని ఆ వ్యక్తి నీ లంగ్స్ లో ఉన్న ఆల్వియోలితో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఏసు క్రీస్తు నామమ్నా వైరస్ ని తొక్కేసే ఆ వైరస్ ని తృణీకరించి ఆ లేయర్స్ ని చుట్టూ రావడానికి వీల్లేదు నువ్వు నార్మల్ గానే ఆక్సిజన్స్ ని కార్బన్ డైఆక్సైడ్ ని అనలైజ్ చేయాలా ప్రాసెస్ చేయాలా అని నేను దాంతో మాట్లాడిన వేసినావమ్నా ఆశ్చర్యకరంగా సాక్ష్యాలు చెప్తున్నారు వాళ్ళు పక్కన ట్వెల్వ్ బై ట్వంటీ ఫైవ్ నెలలో బై ట్వంటీ ఫైవ్ నెలలు పోయినారు బై ట్వంటీ ఫైవ్ నెలలో వచ్చి ఆక్సిజన్ లేకుండా బ్రతుకున్నారు ఈరోజు చెప్పండి మళ్ళీ మనం ఎటువంటి సాక్ష్యాలు పంచుకోవాలంటే నీకు వచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు నీకు ఇచ్చిండు వాగ్దానం నీ సంవత్సరం డిసెంబర్లో చెప్పిన నేను పాటించాల లేదా నేను మర్చిపోను ఎందుకంటే నాకు బయలుపరిచిండి కాబట్టి నేను మర్చిపోను విన్నా మీరు మర్చిపోవద్దు ఎందుకంటే అది నా కొంత చెప్పింది దేవుడు అది మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని పాటించాలనే కాబట్టి నీ మధ్యలో నుంచి ఈ తెగులు పొవాలా అంటే మటుకు మీకు అవన్నీ విధాలు బయలుపరచబడ్డాయి ఇప్పుడు ఇప్పుడు మీరు పాటించండి అనుమానించకండి ప్రార్థన చేసినాక అనుమానించకండి నేను చెప్తున్నది ప్రవ్వా నా అవిశ్వాసాన్ని స్వస్థపరచు ప్రవ్వ అని ఒక వ్యక్తి ప్రార్థన చేసి ఏశ్వ దగ్గరికి వచ్చి గుర్తుందా తన కుమారుని గురించి ప్రార్థించండి మూర్తుల రోగం ఉంది ఆ నా కుమారుడికి స్వస్థపరచు ప్రభా అంటే విశ్వాసం మట్టుకు అన్నాడు అయితే నా అవిశ్వాసాన్ని స్వస్థపరచు ప్రభు అని ప్రార్థించింది ఎంత తెలియలో చూడండి తండ్రి మన నీకు అట్లాంటి తెలివి ఉందా రవ్వ నా విశ్వాసం స్వస్థపరచు రవ్వ నేను ప్రార్థిస్తున్న ఎందుకు అనుమానాలు వాటిని యజ్ఞిస్తున్న వేసిన నువ్వు ప్రార్థిస్తే అది అప్పుడే నువ్వు ఇట్లా సేవలు ఉండగలవు లేకపోతే మెల్లిగా మాయమైపోతావు ఈ గ్రూప్ ఉండలేవు నువ్వు వర్షిప్ లో ఉండలేవు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ఆయన మహిమార్థంగా మనం అందరం నిలబడదాం నువ్వు చూడండి ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నా మీతో ఆయన అన్నాడు కొంతకాలం ఆగండి ఏలి ఏలి అతని అన్నట్టు కొంతకాలం ఆగు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది దీని తర్వాత ఆ గిఫ్ట్స్ నీకు వస్తే నేను మీకు లాస్ట్ ఇయర్ చెప్పేసిన ఈ వ్యాక్సిన్స్ ద్వారా భయంకరమైన సమస్యలు రాబోతున్నాయని అయినా కానీ నా సొంత కొంతమంది చాలామంది వ్యక్తులు నా మాటకు తిరస్కరించి పోయి వ్యాక్సిన్స్ తీసుకున్నారు నేను అడిగిన ప్రభావాలు ఎట్లా విలువరించంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యాక్సిన్ వాళ్ళ మీద ఎఫెక్ట్ లేకుండా ఉండిపోతుంది లేకపోతే వీళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది దాని ఎఫెక్ట్ మనం ఎప్పుడు వ్యాక్సిన్కి వచ్చి ఈరోజు మాట్లాడదు ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు నేను వ్యాక్సిన్స్కి వ్యతిరేక మాట్లాడితే ఆ కాలంకి వచ్చేసినా మనం త్వరగా ఎందుకంటే నేను చూపించిన జబర్దస్తి అన్నిస్తారు నువ్వే జబర్దస్తిగా తీసుకోవాల్సి వస్తుంది వ్యాక్సిన్ వాళ్ళు ఏమేమి పాయిజన్స్ వేసినారో మీకు ఎవరు గెలవదు ఆ వ్యాక్సిన్స్ వల్ల ఇప్పుడు నీకు స్పెషల్ హీలింగ్ వరం అవసరం స్వస్థత వరాలు నీకు అవసరం ఇంకొక వన్ ఇయర్ డిసెంబర్ తర్వాత నేను మీకు చెప్పిన నువ్వు ప్రార్థనలు చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నీ ప్రార్థనలు వింటాయి నీ ప్రార్థనలకి స్పందించి అవి మనిషిని విడిచిపెట్టిపోతే లేకుంటే వైరస్ కంటే వ్యాక్సిన్స్ ద్వారా ఎక్కువ సరిపోతున్నాయని చెప్పిన మీకు పోయిన సంవత్సరం అంతే సార్ మీ జ్ఞాపకం చేయడం అవసరం లేదు కావాలనుకుంటే మీరు పాత రికార్డింగ్స్ విని సిద్ధపడండి ఎట్లా ప్రార్థించాలా ఎట్లా జీవించాలా ఎట్లా గొప్ప జనం గొప్పశనం కల్పించాలా లేదు మనము ఇటువంటి టైంలోనే కాదు బయటికి పోయి సేవ చేయాలంటే చేసుకో వద్దని చెప్పలేదు కదా కానీ ప్రభు చెప్పిండి కొంతకాలం ఆగమానం అది నేను వీరైతే చూపిస్తున్నా నేను మోసం చేస్తేనే నేను కూడా పోతాను మీరేం పోయింది లెప్ప్రసీ ఆయన స్వరం వినడానికి నువ్వు సిద్ధపడు నువ్వు ధీమాగా ఉన్నావు నీ శరీరం అడ్డం వస్తుంది నీ అహం అడ్డం వస్తుంది నువ్వు అర్థం చేసుకుంటా లేవు స్వరం విను విధేయత ఇందాక చూసినాం కదా ఆయనను సేవించాలంటే ఆయననే సేవించాలంటే ఆయన చెప్పే మాటను వినాలా ఆయన ఏం చెప్తుంది వినాలా అసలు నువ్వు వినే స్థితిలోనే లేవు ఈరోజు పోతున్నావు పరిగెత్తుతున్నావు ఆల్రెడీ నీకు అనుభవం ఉంది అయినా నువ్వు పరిగెత్తుతున్నావు అంటే నీకు ఆత్మీయంగా నువ్వు ఎంతగా ఎదిగినావు నువ్వు గ్రహించు మేము పరిగెత్తలేదా పోయిన సంవత్సరం ఫుల్లు పరిగెత్తినాం ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తినాం పేదవాళ్ళకి ఆహారం పంచినాము వలస కార్మికులకు ఆహారం పంచినాం పొద్దున్నే పోయి వాళ్ళని లారీ లెక్కించినాము బయటికి పంపించినము బీహార్కి పంపించినాము వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించినాము అన్ని చేసినాం మన గ్రూప్లా చేయలేదా అప్పుడు చెప్పిండు కాబట్టి చేసిండే ఇప్పుడు చేయొద్దన్నట్టు కాబట్టి చేస్తలేము కానీ సిక్స్ టు టెన్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఈ తలం కునికి రావాలా అతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి మన దగ్గర బ్రదర్స్ సిస్టర్స్ చాలా వాక్యాలు చెప్తారు ప్రార్థనలు చేస్తారు కానీ ఇది ఒక్కటే ల్యాకింగ్ ఉంది వాళ్ళకి కొర్నే లాగా చేస్తలేరు వీళ్ళు అందుకే కొర్నేతో మాట్లాడిండే దేవుడు దూత వచ్చి మాట్లాడిండేది ఆయన కుటుంబంలో ఆశీర్వదం వచ్చింది కళ్ళు మూసుకుంటే నేను కొంతసేపు ప్రార్థనలు ప్రార్థిస్తాను పరశుద్ధ తండ్రి మీకు వన్నాను నేనా అనేక మాట్లాడే హెచ్చరించే గొప్ప దేవుడు అవుతారు ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు ఈ లోకం అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే మీరు ఎంతో ఆసక్తితో ఈ లోకాన్ని సృష్టించిండ్రు ఆది కాండంలో ప్రతిదీ ఎంతో మంచి ఉంది అన్నారు అవును ఈరోజు అట్లా లేదు కానీ మీరు సంఘానికి ఎంతో పవర్ ఇచ్చిండ్రు దీన్ని తిరిగి పొందుకోవడానికి కానీ సంఘాన్ని వాడు మోసగించేసిండు కుయుక్తి చేత ఇప్పుడు సైలెంట్ అయిపోయింది సంఘం కానీ మేము సైలెంట్ లేం ప్రభు మేము ప్రయాసపడతాం మేము సిద్ధంగానే ఉన్నాం ఎక్కడ బొమ్మంటే అక్కడ ఎక్కడ అక్కడ చేస్తాం ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని ఆశ్రయించండి నూతనగా పరిశుధాత్మ అభిషేకం దేయండి కృపరం దండి ముఖ్యంగా ప్రవర్శనవరం దండి మీ స్వరం వినాలా మీరు చెప్పినట్లు పని చేయాలా అటువంటి కృపా భాగ్యాన్ని బ్రదర్స్ అందరికి అనుగ్రహించండి ప్రభు మిమ్మల్ని సిద్ధించినప్పుడు మిమ్మల్ని సేవించినప్పుడు మీరు మాహర్ని ఆహారాన్ని దీవిస్తాను అది ఇప్పుడు దీవించండి మేము సృతిస్తున్నాం మిమ్మల్ని మా పానీయాన్ని దీవించండి మా మధ్య నుంచి రోగాన్ని తొలగించు ప్రభు ఆ వాగ్దానం నెరవేర్చి మహిమనుందమని ఏ శుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మేని ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడ మహోన్నతుడా కణిక్రమ దేవా దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్య నాయన వందనాలు ప్రభ నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభావ తండ్రి గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ కృపలో తండ్రి దివారాత్రములు కంటి పాప వల్లే కాచీ కాపాడి యొక్క నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని సజీవ ఉంచిన వేసయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా సమస్త మహిమ ఘనతా ప్రభావములు వేసయ్య నీకే వివేగములు కలుగును గాక హెలు ఆ తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు అందనాలు ప్రభా పాటల ద్వారా మీరు మహిమలు అందారు ద్వారా తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా నా తండ్రి ఏదన్నా ఏదైతే ప్రభ మాట్లాడినా వాక్యం ప్రభా తండ్రి మీరు మాట్లాడిన స్వరం ప్రభ నా తండ్రి దాన్ని ప్రభా నాయన స్వీకరిస్తున్నాను ప్రభా తండ్రి నాయన నేను స్వతంత్రించుకున్నాను ప్రభాత తండ్రి అవును ప్రభా ఏసా తండ్రి నాయన మీరు నాయన ఆత్మతో ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేచంతో ప్రభా నిన్ను సేవించమన్నారు ప్రభాత తండ్రి అప్పుడు ప్రభా మా మధ్య నుండి తీసేస్తారన్నారు ప్రభా తండ్రి అవును ప్రభా యొక్క ప్రవచనాన్ని ప్రభా మీరు నా జీవితం నేను దాన్ని పాటిస్తాను ప్రభ దాన్ని స్వీకరిస్తాను ఆ ప్రవచనాన్ని నా జీవిత కాలం అంతా మీరే నెరవేర్చండి ప్రభ అలాగే ప్రభా తండ్రి ఎంతోమంది రోడ్ పక్కన ఉన్నారు ప్రభా తండ్రి నాయనా ప్రభ వాళ్ళందరికీ ప్రభా మీరిచ్చిన స్థితిని బట్టి ప్రభా నేను ఏం చేయగలను ఎంత చేయగలను ప్రభ అది మీకు తెలుసు కాబట్టి ప్రభా మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభ అది ఖచ్చితంగా నేను పాటిస్తాను ప్రభా తండ్రి కాబట్టి ప్రభ మీరే శక్తిని దయచేయండి ఆయన మీరే ఆ దాంట్లో ముందుకు నడిపించండి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు ముట్టండి తాకండి వాళ్ళ పిల్లల్ని మీరు ముట్టి తాకండి ప్రభా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని మీరు ప్రొటెక్షన్ దయచేయండి ప్రభా మీ కృపల వల్లని కాచి కాపాడండి ప్రభా తండ్రి ప్రభా ఎంతోమంది प्रभा तं ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా ఎంతో మంది ప్రభా నైనా తండ్రి వ్యాక్సిన్ వల్ల కానీ వైరస్ వల్ల కానీ ఎంతో మంది మరణించినారు ప్రభా నా తండ్రి ఎంతో మంది హాస్పిటల్లో ఐసీయులో బెడ్స్ లేక ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి నాయన ఆ కలవరిశిలులో మీరు పొందిన గాయమ ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి అవును ప్రభా తండ్రి ఈ యొక్క చీకటి తగిలిన ప్రభా తండ్రి గద్దించే అధికారం ప్రభా మీరు ఎవరికి ఇవ్వలేదు ప్రభా ఈ లోకంలో ఈ సృష్టిలో అది కేవలం మీకే ఉంది కాబట్టి తండ్రి ఆ అధికారం ప్రభా ఏసయ్యా మీరే దాన్ని గద్దించును గాక హలేలుయ్యా నా తండ్రి ఎవరైతే ప్రభా నా తండ్రి ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యి మరణించినారో ప్రభా నైనా బంధువులు నాయన మిత్రులను కోల్పోయిన వాళ్ళు అలాగే పిల్లల్ని తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళు బ్రతుకు దినములన్నిటి ఎదుట ప్రభ వాళ్ళందరికీ మీ కృప మీరు సదాకాలం తోడై ఉండండి ప్రభా నా తండ్రి ప్రభా యొక్క నాయన తండ్రి మీ యొక్క స్వరం వినిపించినావు తండ్రి అలాగే ప్రభా చంద్రశేఖర్ అన్నని ప్రభా తండ్రి నాయన మీరు ప్రభా నాయన ఏ రీతికైతే ప్రభా ోహోన్ భక్తుని ప్రభా నాయన మీరు ఆత్మలో పరవశింప తీసుకొని మీ దగ్గర కూర్చొని పెట్టి భవిష్యత్తుని ఎలా చూపించినారో ప్రభా ప్రకటన గంధం రాపించినారో అన్న ద్వారా కూడా మీరు మాకు ఈరోజు నాయన మేము ఎలా ముందుకు వెళ్ళాలా ఏం చేయాలా ఏం చేయకూడదు ఏ రీతిగా నడుచుకోవాలా ఎలా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క సత్యం ప్రభా మీరు మా పట్ల ప్రేమ చూపించి జాలి చూపించినారు కాబట్టే మా మాకు గ్రహిస్తున్నాం తండ్రి ఈ లోకంలో ఎవరు వీటికి మీరు నా తండ్రి కృప ఇవ్వలేదు ప్రభా కేవలం ప్రభా ఒక చిన్న మందగా ఉన్న మా పట్ల మీరు ఇంత ప్రేమ చూపించినందుకు మేము బతుకు దినమలు అంది నిన్ను స్థుతిస్తూ నిన్ను మహిమ బిడ్డగా మేము ఉంటాం ప్రభా తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యోగములు కలిగిన గాక అన్న కుటుంబం చుట్టూ ప్రభా మీరు ప్రొటెక్షన్ దచ్చండి వాళ్ళ పిల్లల చుట్టూ అలాగే సిస్టర్ చుట్టూ నాయన మళ్ళీ అన్నతమ్ములు బంధువులు రిలేటివ్స్ అందరు చుట్టూ ప్రభా మీరే ప్రొటెక్షన్ అనుగ్రహించండి ప్రభా అన్నకి ఇంకా మంచి ఆరోగ్యం దించండి ఈ వైరస్ ని ఇన్ఫెక్ట్ అవ్వకుండా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే తోడని నడిపించమని తండ్రి యొక్క చిన్న ప్రార్థన ప్రభాన అయినా నా తండ్రి సన్నిధిలో ప్రభాన అయినా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన మీ దూతలు ప్రభా పాత్రలతో పరలోక మీ దగ్గర తీసుకొస్తున్నాయి ప్రభా కాబట్టి తండ్రి మీరు ప్రతి ప్రార్థన వింటున్నారు ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నారు దానికి కారణం అనేక శాఖ క్షాలీ ఈ రోజు పభ చెప్తున్నారు అదే దానికి సజీవ సాక్ష్యం కాబట్టి నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు మేము చేసే ప్రతి మొర మీరు వింటున్నందుకు మీకెంతో కృతజ్ఞతా స్థుతులు స్తోత్రం అర్పిస్తూ నైనా నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ సర్వకృపా నీటికి దేవ నీకు వన్నా నిర్యా కృప మేడ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపచుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించు నా దేవ ఇంతకాలం ప్రభావం బలపచినీకు వందే కృతజ్ఞతనైనా మీకే స్థులు శ్రోతాలు అర్చించుకుంటానైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరియుగంలో నీకే కలిగి నాదే నా ప్రభా యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ యొక్క స్వరమైన ధన్యత మీరు మాకు అనుగ్రహించిన ప్రభావ నాయన మరేలాగా ప్రభావ పాదలంత కూర్చొని ప్రభావ మీకు స్వరం వినే కృప నేను ఆరాధించేలా నేను చూపించేలా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ధాన్యతను బట్టి నీకు వన్నాను ప్రభావ ఈ లోకంలో ఎంతో మందికి అధాన్యత లేదు మీరు మా కనిపిస్తున్నాల్ ప్రభావ కత్తిపీడ ప్రభా ఈ ధన్యత పొందుకొని ప్రభావ మిమ్మల్ని మీ సత్యను గ్రహించి నేను సేవించి బిడలు కదా యాజమంతా ఆదిష్టమైన గొప్పదేవాక్యంధ్ర నిర్మాత మాట ప్రభావ నీకు వన్నాలిసేవా మా మధ్యలో రోగాన్ని తొలగిస్తాన ప్రభావ మా పానుభ మీరు ఆశీర్దిస్తాభ దీవిస్తన్నారు ప్రభావ గొప్ప దేవ వాగ్దానం ప్రభావం సంపూర్ణంగా స్వీకరించడానికి ప్రకారం మీరు ఉండేలా సహాయపడండి నా దేవ మేము వేరేగా జీవించాలనే విషయాలు మాత్రం మాట్లాడడం ప్రభావ గొప్ప దేవాలేస్తూ ప్రభావ ప్రతి అవయవాలతో మేము మాట్లాడాల ప్రభావ గత సంవత్సరాలు మాకు ఈ రోజు కూడా ప్రభావం పాటిస్తూనే ఉన్నాం ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ ఎన్నో అద్భుతాలు మీరు చేసిన ప్రభావిత వందా మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రభావ ఎంతో మంది స్వచ్ఛత బంధులు సాక్ష్యాలు ఇచ్చింది ప్రభావ గొప్ప ప్రతి దినం మేము ప్రాక్టీస్ చేయాల ప్రభావ అనేక మంది విషయాలు ప్రార్థనలో మేము ఒక రోజు చేసి కమ్ముండేది కాదు ప్రభా మర్చిపోకుండా ప్రభా ప్రతి దినం ప్రభా పది రోజులు విశేషంగా ప్రభ మీరు అవి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావిత వన్నాళ్ళు ఎంతవరకు ఎంత మందికి జ్ఞాపకం తెలియదు ప్రభావ కానీ ప్రతి క్షణం మీరు మాకు ఆ విషయాలు బయలుపరుస్తున్నారు ఓ ప్రభావ సెకండ్ టైం ఎందుకు మీరు ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభావ మీరు మర్చిపో ఉండాలా లేకుంటే అవి అవి చేసుకోకుండానే ఉండాలా ప్రభా కాబట్టి మీరు చెప్పినప్పుడు ప్రభావం విధేత తీసుకుంటే ప్రతి వాక్యానికి ఇసుకోవద్దు కొనుగొద్దు కానివద్దు ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీ వాక్యాన్ని పాటించే బిడ్డలుగా ఉండాలా నా దేవ నా ప్రభావానికి వందలు సహు భయంకరమైన శ్రమల కాలంలో మేము ప్రభావ తండ్రి వేసే ప్రభావ అనేక ప్రభావ అనారోగ్యాలతో బాధపడుతుండగా అందరూ ప్రభావిత పొందాల ప్రభావ విశేషమైన అద్భుత కాలంలో మా సేవా జీవితంలో అందరి జీవితంలో మీరు జరిగించడం మా శక్తికి మించిన ప్రయాణం ఉందని మీరు చెప్పిన ప్రభావాలి కొంచెం సేపు మీరు అన్నారేసే ప్రభావం పోవంత వరకు కొంచెం సేపు మీరు దాగి ఉండమని చెప్పన్నారు ప్రభావ ఆయన మీ అంతఃపురం లేచి తలుపు వేసుకోమన్నారు మీరు ఆ విషయం గ్రహం ఇరవై ఆరోగ్యం ఇరవై ఉద్యోగంలో ప్రభావ గొప్పదేవాళ్ళి ఆ సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రావా మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే ప్రావా మేము అక్కడికి వెళ్తాం ప్రభా మీ సిద్ధంగా ఉన్నాం ప్రభావా ఈ క్షణం మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నారు ప్రభావా ఎన్నో విషయాలు మేము మీరు చేసుకోవాలని మీరు మాట్లాడుతున్నారు ప్రభా నీకు వన్ ప్రభావా ఇంకా సంపూర్ణంగా మీ వాక్యం మీద నానబడాల ప్రభావ నిర్మలమైన మీ యొక్క ఉదకంతో స్నానం చేయబడాల ప్రతి దినం ప్రభావ పరిశుద్ధాత్మ అభిషేకంతో నూతనంగా మేము పొందుకోవాలి ప్రభావ ఐశ్వర్యమైన విచారాలతో మేము మీరు సహాయపడండి నాయన ఇస్తూ ప్రభావ తల్లి నీకు వంద వాక్య హెచ్చరించు కానీ వన్నాలు ఇస్తే ప్రభావ మీ వాక్యం సంపూర్ణంగా స్వీకరిస్తున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావ ఈ లోకమైన శబ్దాలతో నేను అలిసిపోకుండా ప్రభావ మొదట మీ స్వరం మీ వినాల ప్రభావ మీ స్వరం వింటే ప్రభావ సమస్య నీ నుంచి జరగాల ఎంతగా ప్రయాసపడి పరిగెత్తలే కానీ ప్రభావ మీ ఆమోదం ఏది జరగదు ప్రభా సమస్తం మీ కంట్రోల్ ఉంది ప్రభావ కాబట్టి మీ ప్రభా మీ కంట్రోల్ మేము ఉంటే ప్రభావ సమస్తం మాకు సాధ్యం ప్రభావం ఎందుకంటే మీరు మాకు సరిమిట్ చేస్తారు ఆ రీతిగా మీ ఆత్మధారానికి వందానికి ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయండి ప్రతి వాగ్దానాన్ని మేము పొందుకోవాలా స్వతంత్రించి కొందాన్ని ప్రాక్టీస్ చేయాలా ఎంతో మంది అనాథ పిల్లలున్నా మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నా కానీ ప్రభావం ముందుకు పోతలేదు కాబట్టి ప్రభా నైనా ఏసు పక్కన నుంచి ప్రభావం అది మేము విధానం పాటిస్తాం ప్రభా ఇంకా కొంతకాలం మీరు మాకు సహాయపడ్డారు ప్రభావ ఆ రీతి ఇంకొంతకు ముందుకు మేము వెళ్తున్నాం ప్రభావ క్రిస్తనాములు మీరు మమ్మల్ని ఆస్వాదించండి తను ఏదీతికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో ప్రభావా నడిపించండి ప్రార్థన కొరకు మేము ముందుకు పోవాలా అనేకలు మీరు సహాయపడాలా ఓ దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఆ మిల్క్ ఇషేజాన్ని అనుగ్రహించినట్టు ప్రభావ అది మీరు నమ్ముతాము ఆ క్రమంలో ఉందని చెప్పుకుని ప్రభావితి చేయకపోతే క్రమంలో లేనట్టు ప్రభావ కాబట్టి మేము ఆ మిల్క్ ఇషేధ మీరే ప్రభావ మీరే ఆ యాజికుడు ప్రభావ సమస్తం నా తండ్రి మీకు వన్లాలే గొప్ప దేవ మీ బిడ్డల మీద మేము కూడా రాజుల ప్రవా ఓ ప్రజు ప్రభావ మనుషులకు ఇస్తారు ప్రభావ పేదవాళ్ళకి కాబట్టి మీరు మమ్మల్ని రాజుల వంశంగా తయారు చెప్పుకునేది కాకుండా ప్రభా దాని ప్రకారం మీరు జీవించేలాగా మీరు సహాయపడండి గొప్ప దేవ పరిశుద్ధ రాత్రులు పామయ్యి వర్ణాలు ఏ రీతిగా నటిస్తున్నాం ప్రేరకుపోయింది ఓ ప్రభావ్ వర్ణాలు ఇస్తా వైరస్ బాధితులు అందరినీ స్వచ్ఛపడతాను ప్రభావ కలివరిశలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ బెడలు సంపూర్ణంగా స్వచ్ఛతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తో పరిశుద్ధం ప్రతి లంగ్స్ ఉంది ప్రతి ఇన్ఫెక్షన్ వేస్తున్నావు తగ్గిస్తాను ఇక్కడ తీర్చిపెట్టుకోవాలి ఓ దేవ ఆ లంగ్స్ ప్రభావన్ సంపూర్ణంగా నార్మల్ సేషన్ ఆక్సిజన్ తీసుకోవాలా అతి వైరస్ జాక్సీ గర్ధించిన ప్రభావ మీరు స్వస్థపత్యమని ప్రార్థిస్తాన ఓ ప్రభావ ఈ లోకంలో ఎన్ని రోగాలు ఎన్ని అనారోగ్యాలు ఇచ్చినా కానీ ప్రభావం ఇచ్చిన ప్రార్థన చేస్తే ఇచ్చి పోవలసింది మనుషులకు ప్రభావ మాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం తర్వాత పట్టుకు మేము ముందుకెళ్తాం తర్వాత విశేషమైన అద్భుతాలు జరిగించడం ప్రార్థిస్తాన ప్రార్థన చేసి అనుమానిస్తానికి వీల చేస్తే ప్రభావ ఎందుకంటే ప్రార్థన రోజుని స్వస్థపచ్చేస్తుంది మేము విశ్వాసంతో ప్రార్థన చేసిన రోజు స్వస్థప ప్రభావ ఎత్తి పరిస్థితి అనుమానమే లేదు ఈ రోజున రేపేనా గడే స్వచ్ఛత పొందాల్సింది ప్రభావీ సాక్ష్యం ఇవ్వాలా అలాంటి అద్భుతాలు జరిగినవి ప్రభావ గతంలో ప్రభా కాబట్టి నీ మర్చిపోకుండా ప్రభా ప్రతి క్షణం ప్రభు ఇవి కాలం ఇది అన్నింటి అంతనే సమీపమైంది ప్రభావ కాబట్టి నీ స్వచ్ఛ బుద్ధి గలవర ప్రార్థన మా బుద్ధిని స్వచ్ఛని మా ఉదయాలు మా కాలం మా చూపుడు మా అంతరంగా పూర్తి మేము స్వస్థపర్ని ప్రభావం బలపచ్చని మాత్రమే ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు చూసేలాగా మీరు సాయపడండి నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించడానికి ఆదిష్టమైన గొప్పదేవ వైరస్ బాధితులు మరోసారి లోపల వ్యాప్తం చేసుకుని ఎంతో మంది ప్రభావ అనాథలు అయిపోయిన ప్రభావ కుటుంబంలో ప్రభావ చనిపోయిన కుటుంబాలు ఎంతో దయనీ ఆ కుటుంబాలు మీరు ఆదరించండి బలపరచండి కావచ్చు ప్రతి అవసరాలతో మీరు తీర్చండి కాస్ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలను ఏ రైతు పరామర్శించాలని మీరే మాకు మార్గం చూపి నడిపించండి అవి తెలుసుకోవాలా ప్రభావ ఏ ప్రాంతంలోనే తెలుసుకునే ప్రభావ ప్రేమను మీరు చూపించాలకి ఓ ప్రవాదం నడిపించమంతా ఆగిస్తాం ఇవన్నీ విధాలు మేము చేయాల ఓ ప్రభావ అన్ని చేసే ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక ఆగ్ని విషయానికి ఓ ప్రభావ మేము ధర్మశాస్త్రం పాటించే వాళ్ళకి పాము ఎందుకంటే ఈ ఒక్క ఆగ్ని విషయంలో మేము తగ్గిపోతున్నాం కాబట్టి ప్రభావాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలా ప్రభావ నేను మైమపరచాల తండ్రి నీకు వర్ణాలు ఇస్తే ప్రభావ లోకమంత ప్రభావ నైనా వేసే ప్రభావం తన్ని సంపాదించుకుని ఆత్మ పోగొట్టుకుంటే ఎంత భయంకరమో ధర్మశాస్త్రం అంతా మేము ధ్యానించి ఎంత సత్యం తెలుసుకుని ప్రభావ ఆ ఒక్క ఆదిని పాటించుకోతే నేను ధర్మశాస్త్రం పాటించే వారిని హామీ ప్రభావం వాసిన ప్రకారంగా చెప్తున్నారు కాబట్టి ప్రభావ మమ్మల్ని హెచ్చరించేందుకు నీకు వన్ నా ప్రభావ నేను స్వీకరిస్తున్నాను సంపూర్ణంగా ప్రభావం ముందుకు తయారు చేయండి ప్రభావ అంటే ఆసక్తి మాకు రెచ్చింపు చేయండి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ జీవితం ఆశ్రదించండి నూతన అభిషేకంగా ఇచ్చేయండి పశురాత్మతో నింపలు బలపచ్చండి నిర్మలమైన వదుకుంటే స్నానం చేయాల బియండి వర్షాత్మతో నింపవనాల ప్రభావం గిన్నె నుండి తొలి పారాల ప్రభావ అభిషేకం కనీసమైన వైరస్ బారిన పడుతున్న ప్రతి కుటుంబాలు కాపాడి కుటువంటి భద్రపరచుకోండి వాగ్దానం ఇచ్చిన ఈ మీ మధ్య నుంచి ఆ రోగాన్ని తొలగిస్తాను ఇది మేము స్వీకరిస్తాం మా మధ్య ఎలాంటి అనారోగ్యం రాదు ప్రభావ ఇన్ని మేము సేవిస్తాం ప్రభావించభా ప్రకారం ఈ రోజు స్వీకరిస్తున్న తర్వాత మీరే మాకు సహాయపడండి ఓ ప్రభావ నీకు వందల ప్రభావే కృతజ్ఞతలు సగడించాలా ఓ ప్రభావ తన ప్రియులు అయింది ఆ వైరస్ నుంచి కుటుంబాలకు మీ ఆధారాన్ని సమాధానం ఇచ్చేసి ప్రతి చోట సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏ శుక్రీస్తే పరిశుద్ధం నామవున ప్రభావమైన మీరు గొప్ప అద్భుతాలు జరిగించండి ఆ రీతి ప్రభావ ఆయన చింత చక్క ముట్టని ప్రభావం ఎన్నో విషయాలు ప్రభావ అన్న ద్వారా మీరు మాకు బయలుపరిస్తున్నారు గొప్పదేవా మా మధ్యలో ప్రభావ ప్రవక్తలాగా మేము నిలబెట్టిన ప్రభావ ఓ ప్రభావిని అన్నాడు ప్రభా ఏ ప్రభావ ఎన్నో గొప్ప గొప్ప ప్రవక్తలు మీరు బయలుపరిచినారు కాబట్టి ఈ విధంగా మేము చూస్తున్నప్పుడు ప్రభావ ఆ రీతి మీరు పెట్టినారు ప్రభావం సంపూర్ణమే నమ్ముతాం నేను చూస్తున్నాం మా హృదయంలో ప్రభావ గొప్ప దేవ ఐసు ప్రభావ అలాంటి అన్నాడు దాన్ని మాకు ఇచ్చినారు ఓ ప్రభావ ఎంతో మందికి లేదు ప్రభు దాన్ని కానీ ప్రభావ ఈ లోకంలో ఎంతో మందికి ఉన్న మాట తెలియదు ప్రభు మాకు మధ్య మీరు ఇచ్చినారు పభ నీకు అన్నారు ప్రభావ మేము కూడా ప్రభావ అలాంటి ఆత్మలో మేము లీనం కావాల వ్యవహాన్ భక్తులు ప్రభావ ప్రకటన రాసి మీ చందులోకి వెళ్ళిన ప్రభావ వచ్చి రాసిన ప్రవ ఏహిపలు కూడా వెళ్ళిన ప్రభావ ఇలా ప్రభావం మీ చంద్రకి వెళ్ళిన పరలోకం పోయి అక్కడ మీతో ఒకటి సమాసించి కిందికి వచ్చి ప్రభావం వాళ్ళ పనులు కాబట్టి ఆ రీతిలో ప్రభా అన్న నడిపించండి తనకు వన్ ప్రభు అను మేము కూడా పొందుకోవాలా ఆ రీతి సిద్ధపడాల ప్రభావ ప్రయాసం దానికి ఎంతో శక్తి గ్రహించింది ప్రభా అయినా కానీ ప్రవ కష్టించి ఫలించి అభివృద్ధి పొందకున్నారు మేము కష్టపడాలో ప్రయాసపడాలంటే జీవాలతో ఎదుగులాగిన సహాయపడమని ఓ పరిశుద్ధలో గుంపు అక్కడ నాలుగు గుంపులు మీద ఉండాలి ప్రవ్వా నా తన్ని మీరే మాకు సహాయపడండి మీరు ఆకుడు తొలి సిద్ధపడాలా నీకు మీరు అలాంటి సేవజీతం నడిపించి మీరు ఆకుడికి మమ్మల్ని అందరినీ సిద్ధపచ్చుకోమని సౌలరాన్న ఏ క్రీస్తు పరిశుద్ధం నామను ప్రార్థించుకున్నాం తండ్రి ఆమె మీరు మాట్లాడి వందనాలైనా తండ్రి ప్రభా మా బలహీనతలలో మాకు శక్తి మా బలం మాకు దయచేయండి సుప్రభా వాళ్ళకి మా బలహీనతలు కొట్టివ్వండి సుప్రభ తండ్రినైనా మాలో ఇంకా ఏమైనా ఆహారం ఉంటే దావా మాలోంచి దూరం చేయండి సుప్రభ తండ్రినైనా ఎస్ప్రభా నీకు ఎంతో వందనాలు నీ పిలుపుకి ప్రభావ తగినట్టు మేము ఉండాలా ఇస్తు ప్రభావ నీ స్వరం వినే యొక్క అంత పరిశుద్ధంగా మేము తండ్రి ఇస్తు ప్రభా మీరు నడిపించండి ఇస్తు ప్రభావ వాక్యం మాట్లాడేది నీకు వందనాలైనా మళ్ళీ అన్ని ఉన్నాయి కానీ ప్రభా ఇస్తు ప్రభావం సహాయం చేసే దానికి ప్రభావ ఎంకా పోతున్నాం ప్రభా మీరు మాకు నడిపించండి తండ్రి దైవానికి ఎంతో వందనాలు అలాంటి తలంపు అలాంటి మాకు దండి మమ్మల్ని కరణించండి ఇస్తూ అలాగే మా దేశస్థులందరినీ కరణించండి ప్రభావ వైరస్ చూత ఎంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కర్రించి మీరు హీల్ చేయండి వాళ్ళ లంగ్స్ లోక్తండి ఏసు ప్రభావానికి ఎంత ఉంది ఆ లంగ్స్ పట్టిన ప్రతి ఒక్క వైరస్ ని మీరు గద్దించండి తండ్రి ఆత్మరక్షణండి అనేక మంది తండ్రి ప్రభావ అనేక మంది ఏసు ప్రభావ తండ్రి వాళ్ళ డబ్బులు అన్ని ప్రభావితం తీసుకుంటున్నారు తండ్రి అద్భుతమైన కార్యం జరిగించండి బంధకాలీవ్రయించండి తండ్రి అయినా ప్రభావం గొప్ప తండ్రి మా దేశాన్ని కాపాడండి రక్షించండి దేవా ప్రజలను కాపాడండి దత్త చూసి దయచేయండి దేవానికి ఎంతో ఆత్మరక్షణ మీరు దయచేయండి తండ్రి హేసు ప్రభావ మీ గొప్పలో భద్రపరచుకోండి తండ్రి అయినా ఏసు ప్రభానికి ఎంతో వంధనాలైనా తండ్రి ఏసు ప్రభా అనేక మంది ప్రభావ మోసపోతున్నారు అనేక మంది ఇష్టపోతున్నారైనా మీరు కాపాడండి దివాసూప్రభానికి ఎంతో వంధనాలైనా ఎంతో మందికి ప్రభావ ఆహారం లేదు ఎస్ ప్రభావ పని లేదు జీతాలు లేవు తండ్రి డైలీ వేజెస్ లేవు వేస్తూ ప్రభా వాళ్ళకి మీరు తండ్రి వాళ్ళకు కావాల్సిన సాటి సహాయం మీద ఇచ్చేయండి ప్రభావ తండ్రినైనా స్త్రీ యొక్క తలంపులు కలిగి ఉండేలా సహాయం చేయండి ప్రభావతి జీవించి ఆశ్రయించండి తండ్రి దేవ ముఖ్యంగా తండ్రి ఎస్సు ప్రభా యొక్క వైరస్ గర్ధించండి దేవానికి ఎంతో వంధన అద్భుతమైన కార్యాలు కలిగించండి గొప్ప దేవ ఎస్సు మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకు వందనాలైన నీ యొక్క పాటించాలా ఎస్సు ప్రభావిత సంపూర్ణ హృదయం చూపించాలా ఘనపరచాల నా యొక్క ప్రభావ తండ్రి ఇసు ప్రభావం ఎందువల్ల పరువాన్ని ప్రేమించాను అందువల్ల నా ప్రభానికి వాక్యం చాలా మాట్లాడి సంవత్సరాలు ఇష్టప్రభా వాక్యం అవధున్న ఉండాలా అలా అనా దీవానికి శోతం ఈ వాక్యం చరిగే జీవితం మాకు తెచ్చినభ మన ఇంకా బలంతో తీసే నేసప్రభ నా దీవానికి శోతం ఈ దినం ప్రభా తాజా మహం ఇచ్చిన శోతం చేసాం ప్రభా నా దీవానికి దినం ఎంతమంది చూడలేక ఉన్నారు అలా అనా దీవం ఈ దిన నిలబెట్టుకోను నీకు సోతాలు సుప్రభా నీకే యుగం నా దీమానికి శోతం చేసాం అలా అనా దీమానికి శోతం ఈ వాక్య సరప్రభా ఇన వాళ్ళు కాకుండా పాటించే ఉండాలి సుప్రభా అలా క్రియ రూపకంగా చేయాలి మాకు ఆసక్తి తెచ్చేది మీకున్న ఆసక్తి లేకున్న ఆసక్తి అలలి అనాది కళప్రభ నా తండ్రి ఇంటి ఆసక్తి నన్ను భక్షణ అలాగా దేశుప్రభ నా దీవానికి శ్రోతం చేసాం కడిప్రభ అలలీ అనాది ఇంకా మంచి బుద్ధి తెచ్చు అనే స్వప్రభా అది నీ వే నీవేలా ఉన్న నా దీవానికి శ్రోతం చేసాం అలలి అనాది అలలి ఆ తీర్మానం వచ్చి మా ఆశీర్వాద జీవించి మీరు ఎట్లా నడిపిస్తే మీరే నడిపించుప్రభ అలలియా నా దీవానికి సోతం చేస్తాం ప్రభావ పరిశుద్ధాత్మ సహాయం చేయండి నా దీవానికి మా దేశం ప్రజలు మీకు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభానికి చేస్తాం ఆ బిడ్డ ప్రభా జీవానికి మా వంతుకారం చేసి మీ వంతుప్రభ నా జీవానికి శోతం చేస్తాం అలాగే మా దేశం మీకు కన్నించండి అలలియా కృపా చూపించండి సుప్రభాగా ఆ దేశం ప్రజలు ప్రభావ అల్లారుండే సుప్రభా ఎంతో మంది బెడ్ ఉన్నాడు హాస్పిటల్ ఉన్నాడు నాన్నగారు రగాల ఉన్నారు వాళ్ళు జ్ఞాపం చేసుకోండి వాళ్ళు స్వస్సపరచండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ ఆత్మ తెలివండి వాళ్ళకి నుంచి లెవెల్ తెరేశ్వర్రభ వాళ్ళ పాపం క్షమించండి రథంతో కడగండి మీరు చెప్పిన యశ్వ్రభ ఎవరి పాపం క్షమించబడతాం వాళ్ళు క్షమించబడతాను మీరు చెప్పి నాదివాన్ని శతం వాళ్ళ పాపం క్షమించడం వంద వాళ్ళకు స్వస్సపరిచిన వందాలు ప్రభాన్ని శోతం వాళ్ళ శివద నడిపించమని ప్రాదేశం నాదివాన్ని శోతం చేసాం మీరే గొప్ప కార్యం చేయండి డాక్టర్లు మొట్టని జ్ఞానం ఆలోచన తెచ్చి వాళ్ళు మార్చండి కఠిన వాళ్ళు ప్రాత్మతి నర్సులు తాగండి జ్ఞానం తెచ్చని ఆత్మ చెయ్యండి ఎంతో బిడ్డలు ఉన్నారభా వాళ్ళ అక్కడ సువార్త చెప్పాలా డాక్టర్ నమ్ముకొని వాళ్ళు సువార్థ చెప్పాలా అలాది పనిచేసి ఆ ప్రేపన తెచ్చి జ్ఞానం తెచ్చి నాదీవానికి ఎవరికి కాపాడండి మీరే ఖరీ చేయండి అలాగే అనాదివానికి బ్లాక్ లమ్ ఆ బ్లాక్ ప్రభావేసిన వెళ్ళిపో ఆ కఠిన తోనేసి ఆ సైతాన్ని గదించలేసప్రభ నా దీవానికి ఇంత చిన్న పిల్లలకి అక్కడ వైరస్ వాడింది అంటే సుప్రభ ఆ చిన్న పిల్లలు మట్టి స్వసపరచండి ఆ వైరస్ ని మీకు గదించి దీవానికి సుతం ఆ పిల్లలు స్వసపరచండి అలా పిల్లలకి ప్రభా గొప్ప సేపు కావాలే సుప్రభ మీరు ఖరీంచండి నా దీవానికి ఎంతో మంది ప్రభా అలా దివా వైరస్ పడింది అలా ఈ ఉగ్రత మీరే స్వసపరచండి స్వసపరచండి విశ్వప్రభ అసలు వాళ్ళ గాయతారు స్వచ్ఛపరిచి పత్రం మీరు మాట్లాడి అందరు రక్షణ నడిపించండి మా పేర్లు ఎంతో మంది ఉన్నారు విశ్వప్రభ అలలియా ఎంతో మంది రక్షణ పొంది పాటు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు స్వచ్ఛపరచండి వాళ్ళ జ్ఞానం దండి వాళ్ళు స్వస్థ బుద్ధి దండి ఆత్మలే తెరవండి ఇప్పుడైనా ప్రభా మీకు అలలియాదవ రావాలా విశ్వప్రభ మీరు నడిపించండి సేవ చేయాలా ఎంతమంది లోకం మెడిచిపోయి సుప్రభ అలాగే ఇరుకు వాళ్ళకు హారం దండి జ్ఞానం దండి అలాంటి వాళ్ళ దుఃఖంతో ఉల్లాసం ధరించేయండి నా ప్రభావానికి శోతం చేసాం ఏ సుప్రభాణ మన ఎంతమంది ఇక్కడ ఇక్కడ మరణించేప్రభా కుటుంబం ప్రభావ పిల్లలు అయిపోయి వాళ్ళవి మీరు సహాయం చేయండి నా దీవానికి శోతం చేస్తాం అలాగే ఈ కాలంలో మీరు ఆదర్చుకోండి మా దేశం మీరు ఆదుకునే రక్షణ కలిగించండి సుప్రభాణీవానికి శోతం చేసాం ఏ సుప్రభాణ దీవానికి శోతం చేస్తాం ఆ కాలంలో బిడ్డ ముట్టని తాకలి జ్ఞానం దాని వాక ప్రతి విద్యంలో ఉండాలా పాటించాలా నా దీవానికి కార్యం చేయండి నా ప్రభానికి పొందాలి సుప్రభ మీరు ఆకలి అలది అనాదివానికి కనిపెట్టుకుండాలా దాని తర్వాత మీరు ఆ సేవ చేయాలి సుప్రభ నా దివానికి అలది అనాది ఆ ప్రతి కుటుంబం వేరే స్థలం కాచుకొని ప్రతి కుటుంబంలో చిన్న పిల్లల సేవ చేయాలి సుప్రభ మీరే కార్యం చేయండి నా దీవానికి శ్రోతం అన్న ఆరోగ్యం దా బలం దయ శక్తి దాని అగ్నికరించండి నా దీవానికి ఇంకా సతాన్ని బయలుపరచని ఇంకా ప్రభా అలది అనూతన అభిషేకం తెచ్చని అలది అన్న పిల్లలు ముట్టి తాకండి పాప అక్కడ ఉంది జ్ఞానం తెచ్చి తెలియచండి ఇంకా ఆత్మతో అగ్నికూతబెట్టి బాబు ముట్టని తాకండి అన్నదిగా సేవకులు తయారు చేయండి నూతన శక్తులు పడి అగ్నికంచని ఆకా ముట్టను తాకి సేవలు వాడుకొని సత్వం చూపించండి ఇంకా బలపరిచిలో పరిచి అగ్ని కంచండి అన్న బంధువులు ఎంతోమంది వాల్వీ కంచేయండి అన్న వాల్వి సరస్వత్వం రావాలా ఈ వాక్యంలోని ఉదయంలో మంట కలగల ఇసు ప్రభా వాల్వి కాచి కాపాడండి అలా నా దేవ చక్రపతి ముట్టం తాకండి ధ్యానం తెచ్చని ఆత్మ బలం తొనిపి మీ సేవలో వాడుకోండి ఆ ప్రాంతం కదిం చేయండి వాళ్ళ డాడీ నుండి స్వచ్ఛపరచని తన భార్య ఆత్మ బలం తొనిపి వాళ్ళ బంధువులు వైరస్ తాకింది వాళ్ళవి స్వచ్ఛపచ్చని నా దేవా కళ్ళంలో ఎక్కడెక్కడ ప్రేసే ప్రభావ ఎంతో వైరస్ కలిగింది ఆ వైరస్ నుంచి విడిపించి వాళ్ళవి స్వచ్చపరచండి అలా వాళ్ళవి హీలించేయండి నా దేవానికి మనసి ముట్టం తాకండి వాళ్ళ బంధువులు మంది ఉన్నారు అలా స్వచ్ఛపరి ఇంకా బయట రావాలా ఆమె వి సాక్షి ఉండాలా ఈశ్వసర్ వి సాక్షి ఉండాలా అలా మీరు కారణించాల సాహిస్తాన్ని జ్ఞానం ఆ దుఃఖంలోపోకుండా మీరు ఆదరించి పరిశుభాత్మని తన కొడుకు ఆదరించి బలపరచని తన భర్తకు ప్రభావం విడిపించినా మీ ఆత్మ బలం తొనిపి ఆ సంఘంంత పరిశుభాత్మ గురించి ఆత్మలే సరస్తో రావాలా సేవా కవిని యొక్క నామక మేమపరచాలా అన్ని సేవకులకు నాదివా ఈ రోజు మాకు చిన్న సుప్రభ ఈ వాక్యం ప్రభావంలో ఉంది అలలి సహాయం చేయండి అలలి మీరే మాకు సహాయం చేయండి వాళ్ళ వాళ్ళ మీరే సాయండి శ్రద్ధించండి విడిపించండి సుప్రభ ప్రాత్మ సహాయం చేద్ధపరచుకోండి ప్రార్థన శక్తి అలలిగా బుద్ధి జ్ఞానం ఈ దగ్గర నుంచి దయచేయండి మీరే మాకు సహాయకులు నడిపించి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోండి ఇస్తున్న ప్రసం స్తోత్రం నేనే అయితే మా ప్రభావ నీకు వేళ స్తోత్రం దేవాయసప్రభ దేవాయశ్ మధ్య కన సమయ దేవాయసప్రభ మన ముట్టి స్వస్పరిచి దేవాయసప్రభ నీకు వాక్యం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా నీ దేవుడైన యహోవాన్ని సేవించాలా మా ప్రభావ మేము దేవాయసప్రభ అప్పుడు నీ ఆహారము నీ పానము దీవించకపోతుంది మా ప్రభా దేవాయస్రభ నేను మీ మధ్య నుండి రోగం తొలగించేదని చెప్తున్నారు మా ప్రభావ ఈ యొక్క కట్టడంలో మేము దేవాయసీమ ప్రభావ మేము నిన్ను సేవించాలి మా ప్రభావ ఎవ్రీ టైం దేవాయసీమ ప్రభావ మార్నింగ్ లేవగానే దేవాయసం అప్రభా మీకు దేవాయస్మ్రభ ప్రతి మీకే చెల్లాలి మా మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు దేవా ఎవ్రీ టైం మాకు దేవాయస్మ్రభ ఎంత సమయం దొరికినాడో అంతలో దేవాయస్మరం మేము భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ దేవాయస్మర మా ఆహారం పానం అలాగే దేవాయస్మ ఈ రోగంను కూడా ఇళ్ళ పడతారని చెప్పారు మా దీన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాస్మ అప్పుడు వందనా స్తోత్రాలు దేవా నేను నిన్ను సేవించే బిడ్డలుగా ఉండటానికి సాయం చేయండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క వరాలు దేవాయస్మర వరం దేవాయస్మ రోచన వరం దేవా అద్భుత దేవాయస్వాన్ని పరిశుధార్థ శక్తి చేత నేను నింపబడి ప్రతి ఒక్క ఏరియాలో వెళ్ళి సేవ చేయటం సాయం లాక్డౌన్ సమయంలో దేవాయస్మ ఎంతో మంది దేవాయస్మ ఆహారం లేకుండా ఉండరు మా ప్రభావ దేవాయస్మ ప్రభావ గురించి పట్టించుకునే వారు లేరు దేవాయసీమ ప్రభావ సంఘం నుంచి దేవాయస్మ ప్రభావ మేము దేవా డొనేట్ చేయడానికి సాయం చేయండి మా ప్రభావ మీకు కష్టం పెట్టాడు మా ప్రభావ పైన దేవా ఎంతో మంది దేవా ఇక్కడ దేవాయస్మ ప్రభావ ఎంతగా అక్కడ ఇక్కడ పండుకొని ఉన్నారు మా ప్రభావ వారికి ఆహారం ఇవాళ మా ప్రభావం దేవా దీవించారు మా మేము కూడా ఇతరులకు సాయం చేసి బిడ్డలుగా ఉంటాం సాయం చేయండి దేవాయశ్రమ ప్రభావ ప్రేమ మేము చాటాలా మా ప్రభావ ప్రేమ లేని వాళ్ళని అయితే పెడదామని చెప్పారు మా ప్రభా దేవామ ప్రభావ క్రిస్టిన్ పోలి నడుచుకుని దేవాయస్మ ప్రభావ ప్రేమ మైడవై ఉండుటకు సాయం చేయండి మా ప్రభా దేవా సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఆహారం చేయాలి మా ప్రభా మీరు దేవాయస్మ ప్రభావ ఈ లాక్డౌన్ లో దేవాయస్మ ఎంతో మంది జాబ్స్ కూడా వెళ్ళాయి మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్మ ఉపవాసంతో ఉన్నారు మా ప్రభావ ప్రతి దీవించండి మా ప్రభావ అద్భుత రీతిగా మీరు దేవాయస్మ ఫుల్ఫిల్ చేయండి మా వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయండి మా ఇక మన దీవులు కుమ్మరించాడు మా ప్రభావ విస్తారమైన దీవును కుమరించాడు మా ప్రభావ ఇంకా దేవాయస్మ ప్రభావ ఎంతో మంది దేవాయస్మరు ఈరోజు చూసి ఎంతో మంది మరణించారు మా ప్రభావ కరోనా వైరస్ తోటి దేవాయశ్రమ ప్రభావ వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మా ఆదరణ దయచేసి వారిని దేవాయశ్రమ ఇక బిడ్డలుగా ఉంచడానికి సాయం చేయండి మా ప్రభావ దేవారిని తప్ప తిరగాల మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్మ తొంభై తొమ్మిది గుర్రెలు వెళ్ళిన దేవాయస్మృ ఒక్క గొర్రె పిల్లని ఎంతో తృప్తి దేవాయస్యమృ ఏ బిడ్డ కూడా దేవాయసం అప్పుడువా ఏ గుర్ర కూడా దేవాయసం అప్పుడువా అక్కడిక్కడ చించలత్వం మాత్రమే లేకుండా సాయం చేయండి మా ప్రభావా తిరిగే బిడ్డగా ఉండటం సాయం చేయండి కూడా నేర్చుకోవాలి మా ప్రభావా కూడా నీ తటు తిరగటకు సాయం చేయం విశ్వాసం అల్ప విశ్వాసం అనే కాకుండా విశ్వాసంతో దేవాయసం అప్పుడు నేను నీ చెంతకు రావాలి ప్రార్థన చేయమని అయిపోదు మా ప్రభావా మేము అవలంబించి దేవాయసం అప్పుడువా క్రియరూపకంగా మీరు నిరూపించుకునే లాగ సాయం చేయండి మీకు అద్భుతమైన శక్తి మా పైన కుమరించండి మా ప్రభావ దేవాయసం అప్పువా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాసరావు మీ నామం వాయపరిచపరిచయ భాగ్యం మాకు అనుభవించిన బట్టి స్తోత్ర మా ప్రభావ దేవాయసీ మా ప్రభావ ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు మా ప్రభావ ఈరోజు చూస్తే దేవాయసీమాప్రభ వైరస్ వల్ల ఎంతో చనిపోయారు మా హాస్పిటల్ బీల్చి ఎంతో వనం వేస్తారు మా ప్రతి ఒక్కటి తక్కువగా వాళ్ళ మా ప్రభావ యొక్క వైరస్ నుంచి దేవాయసీమ ప్రభావ బిడ్డలు పొందించండి మా ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్సు మాకు వైరస్ నుంచి ఫ్రీ కావాలి మా అప్పుడు మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి ఎంతో మంది సేవకులు ఎంతో మంది చెప్పేవారు ప్రతి ఒక్కరు మరణించాడు అప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఆధారణ దయచేయండి మా ప్రభావాని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించాడు మా ప్రభావా తగిన రీతిగా దేవాయ హోమ్స్ లో ప్రతి ఒక్క నీట్స్ దయచేయండి మా ప్రభావ సెమీ ఆర్గనైజ్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయశ తగినటువంటి సహాయం దయచేయడం మా ప్రభావ ఇంకబడీనా దీవులు కుమ్మరించారు మా ప్రభావ దేవాస్ మా ప్రభావ రైతులకి ప్రతి ఒక్క బిడ్డ దేవాయసీమా ప్రభావ ఎటువంటి నష్టం జరగకుండా దేవాయప్రభ మీరే సాయం చేయండి దేవా వల్ల కూడా ఎంతో నష్టం జరిగింది మా ప్రభావ ప్రతి బార్డర్స్ లో దేవాస్ కేరళ ప్రతి దగ్గర దేవా వల్ల ఎంతో నష్టం జరిగింది తర్వాత దాని అన్ని దేవాస మీరే సాయం చేయండి దేవా ఎంతో మంది ఇల్లు కొట్టుకుపోయాయి మా ప్రభావ వాళ్ళకు కూడా సాయం చేయండి మా ప్రభావ వరద దయచేయండి మా ప్రభావ మేము దేవాసం దీవించిన బిడ్డలో మా ప్రభావ మేము దేవా ప్రతి ఒక్కరికి సాయం చేస్తాం సాయం చేయండి మా మా ప్రభావం మా ప్రభావ మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు కొందనాల తండ్రి ప్రభా మరి నేనేసే పొద్దున్న మమ్మల్ని కాపాడిన తండ్రి ప్రభా నేనే మన గత సంవత్సరం లాక్డౌన్ విషయంలో కాపాడిన తండ్రి ప్రభా మరి ఈసారి లాక్డౌన్ విషయంలో నేనే కాపాడుతూ వస్తున్న తండ్రి నీ కొందనాలి తండ్రి ప్రభా మాకు వాక్యాల కోరుకు నీకు వందనాలి తండ్రి ప్రభా దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మంచి మార్గం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా విని వదిలేయకుండా నేను ప్రభా నేనేసే ప్రభా మనసులో నాట పెట్టుకుంటున్న ఆజ్ఞలు గైకోని ప్రభాన ప్రభ మరి దినదినము దినదినము మంచి ఎదుకటకు మార్గాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఇంత మంచి అవకాశం మాకు మాకే ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మేము ఎంతో గొప్పవాళ్ళం తండ్రి స్పెషల్ పీపుల్ అం తండ్రి నైన్ఎస్ నీకు వందనాలు ప్రభా మరే ప్రభువా మరి చెప్పిన విధానం బట్టి బ్రదర్ చెప్పిన విధానం బట్టి నైన్ఎస్స ప్రభా చూపించినారు తండ్రి ఆ విధానం నైనెస్ ఎలా ప్రార్థన చేయాలో నైన్ఎస్ఏ ప్రభా ఎలా మాట్లాడలో తండ్రి ఎప్పుడో చెప్పినారు తండ్రి ప్రభా మేము ప్రాక్టీస్ చేస్తులేం తండ్రి ప్రభా అది ప్రాక్టీస్ చేసుకుంటూ మాకు మంచి మంచి సమయం మంచి ట్రైనింగ్ ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా నేనైస ప్రభా ఇంకెంతో మంది ప్రభా ఈ తెగులకు నేనేసే ప్రభా బాధపడుతున్నారు ప్రభా వాళ్ళని ముట్టి స్వస్థపరించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతోమంది నేనేసే ప్రభా కొత్త కొత్త రోగాలతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల సాధన సమాధానం ఇచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము విన్న వాక్యం ప్రభా మా మేము పాటించి ఇతరులకు పంచేటట్టు సాయం దామని కోరుకుంటున్న ప్రభా ఇతరుల పట్ల నేన ప్రేమ చూపించాలి తండ్రి ప్రభ మాకు ఉన్నవి నైనా ప్రభా ఒక షెట్ ఉంటే ఇంకొక అంగీ ఇయ్యాలని యొక్క వాక్యం సెలవిస్తుందండి ప్రభా న ప్రభా దాని ప్రకారంగా నడుచుకుంటూ మాకు మార్గం దయచమ్మని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ ఏ ఉన్నా నేనేసే ప్రభ ఇతరులకు మంచి మంచి మార్గం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభావ ఎంతో మంది నయనస ప్రభావ రోడ్ల మీద కూర్చుంటున్నారు తండ్రి ప్రభా ఇల్లు లేదు వాకి లేదు నాయనస ప్రభా అన్నం లేదు తండ్రి ప్రభా వాళ్ళ వాళ్ళ కోసం ప్రాధాన్యం చేస్తాం తండ్రి ప్రభా వాళ్ళకి మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ అదేవిధంగా ప్రభా రైతుల కోసం ప్రాధాన్యం తండ్రి ప్రభా వాళ్ళు కష్టపడి పండిస్తున్న పంటలు నేనేసే ప్రభా కొంతమంది అయితే నేను ఫైనాన్స్ విషయాలు మోసపోతున్నారు తండ్రి ప్రభా నకిలీ విత్తనం మోసపోతున్నారు తండ్రి ప్రభా అలాంటివి జరగకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు నేనే వాళ్ళు పండించే పంటలు నేనేస్తే ప్రభా ప్రజల కోరికే నేనేసే ప్రభా మరి అందరూ సుఖంగా తినాలని వాళ్ళు కోరిక తండ్రి ప్రభా అలాంటి వారికి నేను నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ విషయం సరిపోట్లేదు తండ్రి ప్రభా నేను వాళ్ళకు ఒక్కరికి పర్మిషన్ వచ్చేటట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు నేనేసే ప్రభా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా రోడ్ల మీద పడాయాల్సి వస్తుంది తండ్రి ప్రభాన్ని నేనే ప్రభావ వాళ్ళు పండించే పంటలు నేనేసే ప్రభా అలాంటివి జరగకున్న ప్రభావ గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు తండ్రి ప్రభా వాళ్ళకు ఒక్కరు గెలిచి చేసేటట్టు సాయం చే కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ విషయంలో నేను ప్రభా మేము వాక్యం వాక్యం అనుసరించి నడుచుకుంటే మంచి మార్గం దయచేవడం ప్రభా అదే ప్రాక్టీస్ చేయాలి తండ్రి ప్రభా ప్రాక్టీస్ చేస్తూనే తండ్రి ప్రభా లేకపోతే ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు నేను ఎటువంటి సమస్యలను తీసివేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను ఫైనాన్షియల్ సాయం తెచ్చేయండి ప్రభా ఎటువంటి శక్తులు రాకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అందరూ మంచి సంతోషంగా ఉండాలి తండ్రి ప్రభా మరి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రభా సువార్త ప్రభావ సాయం చేసి మనసు జీవిస్తకు మంచి మంచి అవకాశం ఇచ్చినస్తున్నా భ మరి ఎక్కడైతే ఇద్దరు కొన్ని నామో అక్కడ ఉంటా ఉంటున్నాం ఇస్తు ప్రభా ఇక్కడ మేము చిన్న మా కోరుకున్నాం ఇస్తు ఇక్కడ వాక్యంతో మీరు మాట్లాడారు ఇస్తూ ఆ వాక్యం ప్రకారం మేము మళ్ళీ ఆ రోజు ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరిచండి సమాధానం మీరు గైడ్ మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ఎంతోమంది ఎంతో విధాలుగా బాధపడుతూ రేసుప్రభ ప్రతి ఒక్కరిని ముట్టండి ఇస్తుప్రభ మరి ఎంతోమంది స్ప్రభ మంచాలు లేక బాధపడుతూ ఆక్సిజన్ లేక బాధపడుతూ మరి వాళ్ళందరికీ మంచాలు దయచేయండి మరి అదేవిధంగా డాక్టర్ల పట్ల మీరు మాట్లాడండి మళ్ళీ పేషెంట్ పట్ల జాలి ప్రేమ ఓపిక దయచేయండి ఎసుప్రభ మన నర్సుల పట్ల కూడా ఇస్తుప్రభ పేషెంట్ పట్ల ఉతికగా జీవించాలా మరిసుభా ఇష్టం వచ్చిన బిల్స్ ఏనికి వీల్లేదు ఎసుప్రభ మరి అదేవిధంగా సభ ఎంతమందితే ఆ వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండేది వీల్లేదు నువ్వు గొప్ప మా ప్రార్థన ద్వారా వాళ్ళకి సమాధానం కలగాల శుభమా మళ్ళీ సత్యమైన దేవుడు వాళ్ళు తెలుసుకోవాలా నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి వాళ్ళ మీరు మాట్లాడండి దర్శించండి మన అదేవిధంగా పేద ప్రజలు కనీసం రెండు పిటల భోజనమైన తినాలా ఇష్టమా ఫైనాన్స్ కావడానికి వీల్లేదు నువ్వు గొప్ప కార్యం జరిగించండి మన అదేవిధంగా పిల్లలు వృద్ధులు వీళ్ళకి గవర్నమెంట్ ఫండ్స్ సాయం చేయాలా వాళ్ళ బిజినెస్ మ్యాన్ ముందుకు రావాలా నువ్వు గొప్పగా వాడుకోండి నువ్వు గొప్ప కారం మీరు జరిగించి నీ రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని ఏసు క్రిస్తున్నాం తరేం ప్రభావం ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకు వందనలుభా వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా ఏసహిమ గల దేవ జీవం గల ప్రభా మీకు వందనాలు ప్రభా మా జీవం ప్రభా మా మార్గం ప్రభా మా సత్యం మీరేసు ప్రభా మా స్వస్థత కూడా మీరేసు ప్రభా ఓ గొప్ప దేవ జీవం గల మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని ఇంకా ఆత్మీయులతకి మీరు నడిపించండి ప్రభా ఈ యొక్క ప్రభా వైరస్ విజృంభిస్తుండగా ఎవరు కూడా భయపడకుండా మీ నామెత్తుకొని ప్రభావ ముందుకు సేవకి మా బలము మీరేసు ప్రభా మా ధైర్యం మీరేసు ప్రభా ఓ దేవ మేము జడియడానికి వీలదు ప్రభా మా కొండ కోట మా దాగు చోటు మీరేసు ప్రభా గొప్ప దేవుడు ప్రభా కృపామయుడు దేవ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా స్వస్థపరిచండి ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి రావాల ప్రభా మీరు అక్కడ దినాలేసు ప్రభా అనేకులు వంగని మోకాలు వంగల ప్రభా దేవ ప్రశాతపడి దేవ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఇదే సమయం దేవా మీరు గొప్ప విజయాన్ని దైచేయండి ప్రభా మీ కొరకై ప్రభ తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న సేవకుల నిమిత్తం ప్రార్థనిస్తున్న ప్రభ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవా వారిని మీరు కాపాడండి ప్రభా ఇంకా మీ కొరకై సేవ చేయాల ప్రభా అనేక ఆత్మలను మీరు తట్టుకు వాళ్ళు తిప్పాలా ప్రభా మీ మహిమార్థమై ఏసయ సహాయపడండి ప్రభ కృప చూయించండి ప్రభ కణికలను చూయించండి ప్రభా అలి లూయ మీ నామ మహిమార్థమై ఏసు ప్రభా ఈ కార్యక్రమం జరిగేలాగా మీరు సహాయం దయచేయండి ప్రభావ పరిశుద్ధుడో ప్రభావ కృపడో ప్రభావలసిన మందులు సదుపాయాలు ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డకి ఏ ఫంగస్ కూడా ప్రభావ విజృంభించి పనిచేయడానికి వీలే ప్రభావ దేవ మీరు ఆత్మకార్యం జరిగించండి మీ కృపలో మీ కనికరంలో దేవా ఇది సాధ్యం ప్రభావం మీరే సహాయం దయచేయమని వేస్తున్నా ప్రాధాన్యస్తున్నాం తండ్రి జీవన దాడు వేసేయాలి నీకు వంద నా చల్లిసిన జరుగుతుంది అయ్యా మధ్యకాలం సమయంలో నిస్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నా చల్సిన జరుగుతుంది అయ్యాన్ని కట్టు తిరగలని కృపణ కనకరమే అయా అన్ని దినహారం మాకు తిరిపిస్తున్న విధానం బట్టి నీకు వందనా చూసినా జరుగుతుంది ఆ విధంగా మేము అయ్యో జీవించేలాగా కృపణ కనకరమ దయచండి జరుగుతుంది అయ్యాను గొప్ప దేవుడు వేసేయాలని వందనా చూసినా జరుగుతుంది ఏదైతే బైబుల్లో చేసిన కార్యాలు అదేవిధంగా మేము కూడా చేసేవాన్ని కృపణ కనకరము దయచండి అలాంటి మనుషులు మాకు దయచండి జరుగుతుంది మా యొక్క హృదయంలో ముందుకు తోస్తున్న విధానం బట్టి నీకు వంద నచ్చిన జరుగుతుంది అయ్యా మా చేతులు కూడా ముందడికి వచ్చాడని కుప్పని కనుక దయచేయండి ఆయా గొప్ప నీకు వంద నచ్చిన జరుగుతుంది ఆయా నీళ్ళు లోపంలో చేస్తామని జరుగుతుంది అయ్యా క్రిస్టియన్స్ అయి మేము ఏం చేయలేకపోతున్నా జరుగుతుంది మేము చేసేవాన్ని కుప్పని కనుక దాచేయండి ఆయా గొప్ప మాకు దయచేస్తున్న విధానం బట్టి నీకు వంద నచ్చిన జరుగుతుంది అయ్యా గొప్ప నీకు వంద నచ్చిన జరుగుతుంది అయ్యా బిడ్డ నశించుకోవడం నీకు ఇష్టం లేదా జరుగుతుంది అయ్యా ఫుట్పాత్ మీద చాలా మంది చనిపోతున్న జరుగుతుంది అయ్యా వారి పట్ల మేము ప్రార్థన చేస్తున్న దాన్ని వాళ్ళని మీరు దీవించండి ఆశ్చర్య నుంచి ముట్టి కనుకరించడం జరుగుతుంది ఆయా హాస్పిటల్లో ఐసీఏలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనైతే చదువుతుంది మంచి ఓదార్పును మీరు దయచేసి చదువుతుంది అయ్యాలు పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చారని కృపను కనుక ఉండే దయచండి ఆయా ఆయాసం నుంచి విడుదల దయచేసి చదువుతుంది ఆయా నిశ్చితంశాన్ని మీరు దీవించండి చదువుతుంది అయా మీరు ఉన్నారని తెలుసుకున్నారని కృపను కనుక ఉండే దయచేయండి అయా నగపదేడు వేసి అన్ని వందనాలు ఆయా జీవం లేని కూడా ఆయా జీవం ఇచ్చిన గొప్ప దూడ వేసే నీకు వందరవుతుంది అయా మేము బిలీవ్ చేస్తున్నాం అది అవుతున్నది అయ్యాన్ని తట్టు తిరిగిన కృపను కనుక మా కుటుంబాలను మీరు కాపాడుతున్న బట్టి నీకు వందనాలు అయ్యా మా కుటుంబాలు ఎన్నో ఉన్నాయో అవుతున్నది అయ్యా వారి కోసం ప్రార్థన చేసే శక్తి మాకు దయచండి అయినా అయా మేము బద్దపంగా ఉండకుండా కృపను కనుక ఉండండి ఏదైనా అవన్నీ తట తిరగాలని కృపణ కనకర్మలు దాయించండి అయా మా యొక్క మోకాల్లో అవన్నీ సాక్షి బిడ్డగా ఉండాలని కృపణ కనకర్మంగా దాయించండి అయినా అయ్యా గొప్ప దేవుడ ఏసే అనేక బంధనాచరించిన అయ్యా మా యొక్క సమయాన్ని వ్యర్థంగా మేము ఉచారించడానికి కృపణ కనకర్మలు అయ్యా గొప్ప దేవుడ వందనాలు ఆయా సమయంలో కోని యొక్క సద్వినియోగం చేసుకోండి చెప్పేసి మీరు అయ్యా విధంగా మేము స్వధీనం చేసుకోవడానికి కృపణ కనకర్మలు దాయించండి ఆయా జీవాహారం పొందుకోవాలని కృపణ కనకర్లు దాయించండి అయ్యా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వదనాలు అయ్యా ప్రత్యేక బిడ్డను మీరు దీవించనైనా గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క మీరు ఆశీర్వదించనైనా ఏ కుటుంబ కూడా ఇన్ఫెక్షన్ కాకుండా కృపను కనకం దాయి అయ్యా వైరస్ నుంచి విడుదల దయచండి చదువుతండి అయ్యా ఏండి చదువుతండి అయ్యా గొప్ప దేవుడు ఏసీ అనే వందనాలు అయ్యా మా విశ్వాసం వెల్లడి చేసి ఈ యొక్క సమయంలో చిత్తాంతరం కృపణ కనకం దాయించండి అయ్యా మా ఈ విశ్వాసం అయ్యాచుకోకండానికి కృపను కనకమలు దండి ఆయన ఏసీనికి వందనాలు చేసిన చదువుతాండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆయన ఆశ్రవించి మిట్టి కనకరించమని ఏ సినిమాలో వీళ్ళు కృతమ్ముతాం మన ప్రభువు చేసి క్రిస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అందరికీ